చక్షు్రోత్రమో బలమింద్రియాణమస్ మేస్తూ తాత్మేయనిషత్సర్మాస్ మయి సంతు శాంతిశా నా యుర్ేద సా ఆథర్వశ్చతుణ పంచమేద నిర్వాకొ వాక్యమేకాయన ద్రహ్మవిద్యా భూతవిద్యా నక్షత్ర సప్తదేవనవిద్యా ేదము ఇత్యాలన్నీ కూడా కేవలము నామే నామము మాత్రమే అంటే పదములు వాటి యొక్క సమాహారము మాత్రమే అంటే అవి మనకి పదములు ఎంతవరకు వెళ్ళగలుగుతాయో అంతవరకు మన్ని తీసుకెళ్ళగలుగుతాయి అంతకు మించి పదములను దాటే అవి వెళ్ళను లేవు మన్ని తీసుకెళ్ళను లేవు అని శృతి స్వయంగా చెప్తూ ఉందండి ఇదే నిన్న మనవి చేశాను మీకు మీకు ఏ మత గ్రంథంలోనూ ఇలా ఇలా కలియకుండా మీరు బైబిల్ తీసుకోండి ఈ బైబిల్ మిమ్మల్ని ఒక లెవెల్ కి తీసుకువెళ్తుంది ఆ పైన మీరు బైబిల్ మీద అతీతంగా మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని బైబిల్ చెప్పదు బైబిల్ ఎల్లడం చెప్పదు క్రైస్ట్ చెప్పాడు కానీ బైబిల్ చెప్పదు సో వెరీ ఇంట్రెస్టింగ్ అలాగే ఇతర మత గ్రంథాలు కూడా సో మన ఇండియన్ వెర్షన్స్ కూడా అంతే ఇండియన్ వెర్షన్స్ లో ఇప్పుడు వైష్ణవ శైవ శాక్క ఇలాంటివి ఉన్నాయి చూడండి వీళ్ళు ఎలా చెప్తారంటే వైకుంఠం అనేది ఒక ఇంటర్మీడియట్ లెవెల్ మీరు పుణ్యం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తారు మళ్ళీ పుణ్యం ఖర్చు అయిన వైకుంఠం నుంచి వాపసు వస్తారా మీరు ఎప్పటికైనా విష్ణు ఆత్మరూపంగా తెలుసుకుంటున్నాడే కృతార్థులు అవుతారని వాళ్ళు చెప్పరు అమ్మడు మనం చెప్పాలే కానీ వాళ్ళు చెప్పరు సో ఈ విధంగా మన సంస్కృతిలో మతము తర్వాత జ్ఞానము అనే రెండూ కూడా స్పష్టంగా డిమార్కేట్ అయి ఉన్నాయి అంచేతనే శృతి స్వయంగా ఋగ్వేద యజుర్వేదాదులు నామము మాత్రమే అని శృతి స్వయంగా చెప్తుంది తన తను ప్రతిపాదించినటువంటి పరిధులను తానే దాటి ఏర్పాటు శృతి చేస్తుంది అది విశేషం సో దీన్ని మహాత్ములు పాయింట్ అవుట్ చేశారు రంగనాథల మొదలైన మహాత్ములు పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేశారు ఏమనంటే ఒక ధర్మము తన తనను అతిక్రమించే విధంగా తానే బోధించటం అనేది ఇంకెక్కడా లేదు అని పాయింట్ అవుట్ చేశారు అలాగే మీరు ముండకం చూసుకుంటే యుగ్వేద యజుర్వేద సామవేద అని మొదలుపెట్టే ఆ లిస్ట్ అంతా చెప్పి ఇదంతా కూడా అపరావిద్య అని చెప్పారు ఉపనిషత్తులతో సహా ఉపనిషత్తులు కూడా అపరావిద్య అంటే అర్థం ఏంటి మీరు ఉపనిషత్తు వల్లిస్తారు అదే అపరావిద్యే దాని అర్థం తెలుస్తుంది మీకు అదే అపరావిద్యే ఆ తన స్వరూపమే అని తన స్వరూపంలో నిలిచి ఉన్ననాడు అది పరావిద్యం అంతవరకు అపరావిద్య కాబట్టి ఆ ఒక పరిధిని నిర్దేశిస్తూ చెప్పటం అన్నది చాలా విలక్షణమైన ప్రక్రియ అది భారతీయ తత్వశాస్త్రం యొక్క ప్రత్యేకత ఓకే యజుర్వేద ఇత్యాది నామైవ ఏకత వాక్యం చూస్తే ఆశ్చర్యవేస్తుంది యజుర్వేదం దుర్వేదం అన్ని వేదాలు కూడా కేవలము నామము మాత్రమే అయితే ఇప్పుడు ఈ నామాన్ని ఏం చే నామం తెలుసుకుని చేయాలి అంటే ఇది నామము మాత్రమే పదముల యొక్క సమాహారము ఇవి కొన్ని భావజాలాన్ని మనకు అందజేస్తుంది అది సత్యము పరమసత్యము అని అనుకోరాదు ఎప్పుడు కూడా అభిప్రాయాలు భావాలు సత్యములుగా చలామణి అయిపోతూ ఉంటాయి సమాజంలో అవి అది సత్య అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు పదములతో వ్యక్తం చేయగలిగిన అభిప్రాయం కానీ భావజాలం కానీ ఏదైనా సత్యం మరి ఏమిటండి సత్యం మౌనమే సత్యం ఎక్కడైతే లేశమైనా భేదము దర్శించటానికి అవకాశం ఉండదో ఆత్మనిష్టయే ఆత్మస్థితియే సత్యం ఎందుకంటే ఆత్మస్వరూపము పూర్ణము అద్వయము తర్వాత అవిభాజ్యము విభాగం చేయటానికి వీలు లేనది మీరు పదప్రయోగం చేశారనుకోండి పదప్రయోగం చేయటంలోనే విభాగం వచ్చేస్తుంది నేను ఉంటాను నేను నేను మనస్సుతో నమేకమయ్యి ఉంటాను మమేకమయ్యే ఉంటాడు జనరల్ గా కాకపోతే సాక్షి రూపంగా ఉంటాడు వాట్ ఎవర్ మొత్తానికి నేను ఉంటాను సాక్షి చైతన్యం ఉంటుంది మనస్సు ఉంటుంది మనస్సు భాషని ఒక ఉపకరణంగా వాడుతే సందర్భం ఉంటుంది భాష ఉంటుంది ఆ భాష ద్వారా జగత్తులో నిర్దేశించబడే ఇతరము ఉంటుంది ఇంత ఉంటుంది ఇంత ఉంటే సత్యం ఎలా అవుతుందండి అది ఇంత ఉండి సత్యం అనుకునే వాళ్ళని ఇక్కడ అద్వైత వేదాంత శాస్త్రంలో వాళ్ళని మనం పరిగణనలోకి తీసుకోం సో కాబట్టి ఆ ఆత్మస్వరూపం నందు భేదము లేశమైనము ఉండదు కాబట్టి పదమునకక్కడ స్థానం లేదు మరి దాన్ని తెలుసుకోవటం ఎలాగా అంటే దాన్ని తెలుసుకోవడం అంటూ ఏమి ఉండదు దానిని దాని ఎందు విలీనమై ఉండుటే ఉంటుంది కానీ దానిని తెలుసుకోవడం అనేది ఉండదు నీటి గుడగా నీటిలో విలీనం కాగలుగుతుందే కానీ నీటిని తెలుసుకోలేదు నీటి బుడగ సముద్రపు నీటి బుడగ సముద్రంలో విలీనం అవుతుంది విలీనమై సముద్రాత్మంగా సముద్రాత్మకంగా నిలిచి ఉంటుంది దాంట్లో సందేహం అనేది అంతేగాని నీటి బుడగ నీటి బుడగలా వేరే నిలిచి ఉండి కనుకంటే భిన్నంగా ఉండే సముద్రాన్ని అది తెలుసుకుంది అనే ప్రసక్తి సుతరాము లేదు కాబట్టి బ్రహ్మాత్మయటే గాని ఒక వ్యక్తి ఈగో అంటే భావం కలిగిన ఒక ఇండివిజువల్ తన దగ్గర ఉన్న మనస్సునే ఉపకరణంతో బ్రహ్మను ఇత ఘటాదు ఘటపటాదులను తెలుసుకున్నట్లుగా తెలుసుకుని ప్రసక్తే లేదు కాబట్టి భాషను ఉపయోగించి పదముల ద్వారా దాన్ని చెప్పేటువంటి ప్రసక్తే లేదు అది అది వస్తువు యొక్క సత్యవస్తువు యొక్క పరిస్థితి అది కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని మీరు దర్శించాలంటే దాన్ని దాన్ని దర్శించటానికి ఇంద్రియముల యొక్క సహకారంతో సంబంధమైన లేదు ఇంద్రియ వ్యాపారాలను విరమిస్తేనే మీరు దర్శించగలుగుతారు దర్శించటం అంటే భిన్నంగా దర్శించటం అనేది ఉండదు భిన్నంగా దర్శించే సందర్భంలో ఇంద్రియాలు మనస్సు వస్తాయి ఇక్కడ ఇంద్రియములు పనికిరావు ఇంద్రియముల ద్వారా దర్శించేది కాదు మనస్సు ద్వారా తెలుసుకునేది కాదు అది కేవలము దాని విలీనమై ఉండుటే మాత్రమే సంభవము కాబట్టి ఆ అభ్యాసం చేస్తారు సాధకులు కనుక మీరు విలీనమైన స్థితి నుండి బయటకు వచ్చి మనస్సుతో మమేకమై భాషని ఉపకరణంగా తీసుకుని వస్తువుని దేన్నైతే మీరు వర్ణిస్తారో అటు అటువంటి వర్ణ్యమైన తత్వము అది సత్య పరమసత్యం కాదు అది కేవలము సాపేక్షిక అపేక్షితమైన సత్యం ఒక భావజాలాన్ని మీరు చెప్పగలుగుతారు అభిప్రాయాల్ని చెప్పగలుగుతారు కానీ పరమసత్యం అవటం కానీ సమాజం ఎలా ఉంటుందంటే ఇంత సూక్ష్మంగా ఆలోచించేటువంటి స్థితిలో సమాజం ఉండదు వెస్ట్రన్ హెమీస్ఫియర్ మొత్తంలో ఈ ఈ సత్యాన్ని గుర్తించేటువంటి పరిస్థితి ఎప్పుడొచ్చిందంటే వెస్ట్రన్ ఫిలాసఫర్స్ లో ఇమాన్యుయల్ క్యాంట్ అనే ఫిలాసఫర్ రంగంలోకి వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించే విషయాన్ని మనస్సు ఇంద్రియముల వెనుక మనస్సు ఇంద్రియములకి ముందు విజ్ఞానం ఉంటే అంతటితోటి సర్వము అదే అని అని కాదు మనస్సుకి ఇంద్రియాలకి వెనుక ఒక సత్య వస్తువు గలదు అనే దాన్ని అనే ఒక అవగాహన అన్నది ఇమాన్యుయల్ క్యాంట్ ఇచ్చాడు ఆయన వెస్టర్న్ హిందీస్ పేర్కి మొట్టమొదటిసారి బోధించిన ఆయన కాబట్టి ఆయన ఉపనిషత్తులను ఎక్నాలజీ చేస్తుంది సో ఆ విధంగా కాబట్టి మన కంటి ముందు కనపడుతో మన మనస్సుకి గోచరమవుతో ఉండేది అది నామము రూపమే తప్పిస్తే ఈ సత్యం ఎన్నిటికీ కాదు ఇది పరిస్థితి నామ ఇవై తప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకునే ఏం చేయాలి చెప్తున్నారు నామోపాస్వా బ్రహ్మేతి బ్రహ్మ బుద్ధ్యా యథాతి విష్ణుబుద్ధ్యోపాస్తే తద్వత్ నేను పాఠం చెప్తూ ఉంటాను ఉపనిషత్తులు ఇక్కడ ఉండే వాక్యాలవి చదువుతూ ఉంటాం చదివినప్పుడు నేను ఒక డైకాటమీలో పడిపోతూ ఉంటాను ఒక ద్వైధీ భావంలో పడిపోతూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ శాస్త్రం చెప్పేటువంటి ఒక అభిప్రాయం ఏది స్పష్టంగా తెలుస్తూ కదా తెలియకపోతే అదొక అడ్వాంటేజ్ తెలియని ఉన్న అడ్వాంటేజ్ తెలిసిన ఎప్పుడూ ఉన్నది తెలియకపోతే ఒక బ్లిస్ ఇగ్నరెన్స్ ఈస్ బ్లిస్ సంస్థ శ్లోకం కోర్ట్ చేసేస్తాడు దానికి ఏదో చెప్పేస్తాయి కోర్చేసీది చెప్పే దాని మీద ఇచ్చి వివరణ తప్పే కృతార్థం నిజంగా ఎందుకంటే విని వాళ్ళందరూ గూడు బసవనలు చక్కగా వినేస్తారు ఎవరిదారు వాళ్ళు లేచక్కపోతారు అందరూ హ్యాపీయే కానీ విషయం తెలిసి మాట్లాడడం దగ్గరికి వచ్చేప్పటికీ చెప్పాలా చెప్పక్కర్లే అనేది ద్వైధీ భావంలో పడిపోతాం ఇప్పుడు ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే యథా ప్రతిమాం విష్ణు బుద్ధ ఉపాస్తే తద్పోతుంది ప్రతిమ ఎదుర్కొండ పెడతారు ఆ ప్రతిమ విష్ణువా కాదా కాదు విష్ణు ఎందుకు అవుతుందంటే ప్రతిమ విష్ణు ఎలా అవుతుంది విష్ణువు కాదు ప్రతిమ విష్ణువు ఎలా అవుతుంది విష్ణువంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ విష్ణువు ప్రతిమ విష్ణువు ఎలా అవుతుంది ప్రతిమ సర్వము నుండి విడివెడి ఉన్నది సర్వము తానే అయిన విష్ణువు ఎలా అవుతుంది కాదు కాబట్టి ప్రతిమ విష్ణువు కాదు మరైతే ఎందుకు అక్కడ పెట్టినట్టు అంటే విష్ణువు ప్రతిమయందు విష్ణువుని భావన చేయటం కోసం ఆ భావనకే ఆలంబనంగా పెట్టారు దాన్ని ఉపాసన అంటారు మీరు టెంపుల్ సిచ్యువేషన్ లో ఈ వర్ణన అంగీకారంగా ఉంటుందా ఎవరికైనా ఎవరికే అంగీకారం ఎందుకంటే ఈ వర్ణనని మీరు స్వీకరించిన సందర్భంలో మీకు అనేక కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి నెంబర్ వన్ విష్ణువు ప్రతిమైనా ఒకటే మరో ప్రతిమైనా ఒకటే ఒక ప్రతిమకి మరో ప్రతిమకి తేడా ఉండరాదు కానీ టెంపుల్ అంటే అంతా తేడా ఇప్పుడు మీరు దేవాలయంలోకి వెళ్ళారు విష్ణు ప్రతిమైనా ఒకటే గణేష్ ప్రతిమైనా ఒకటే దే షుడ్ బి నో డిఫరెన్స్ బట్ ఆ మాట మీరు దేవాలయానికి వెళ్ళి చెప్పండి వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ముందు మేము ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరదాన్ని నెంబర్ వన్ నెంబర్ టూ ప్రతిమ సత్యం కాదు ప్రతిమని ఆలంబనంగా చేసుకుని మీరు భావన ఎది చేస్తారో అది ఏ అవుతుంది కానీ ప్రతిమ బై ఇట్స్ సెల్ఫ్ ఇట్ ఈస్ నథింగ్ by itself it is not glorious danani bhavana chesinaa puda bhavanaatmakanga maatrame dani endo aa pavitram toostundi ee maata meeku mandi purohitulni cheppadu ee maata temple lo cheppadu how do you how, how does it sound nen chepthe ela vinipothundi edi ela matladathara ee vasham isthunna ela matladathara devatonnati ga vinipothundi meeru baaythiki velli chepthe meeku koncham hrudayaga sanjushkune vidhyarthulni mee mundu saahasam cheseestunaa gaani ide maro maro cheppadam undi ante chaala problem అది రెండో కాంట్రడిక్షన్ మూడో కాంట్రడిక్షన్ ఏమిటంటే ఒక దేవుడికి ఒక దేవరూపము అంటే ఇంకొక దేవరూపము మోర్ పవర్ఫుల్ అంటాడు వీడు అది ఎలాగా హౌ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడనుకోండి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇస్ ది గ్రేటెస్ట్ మన బొలారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి సెకండరీ ఓన్లీ నాట్ ప్రైమరీ హౌ ఎందుకంటే ప్రతిమ కేవలము భావనకి ఆలంబనమే అనే పక్షంలో రెండో ఒకటే అవుతాయి దేర్ షుడ్ బి నో డిఫరెన్స్ బట్ వాళ్ళు ఒప్పుకోరు అన్నడో ఒప్పుకోరు తర్వాత ఇంకా అనేక కాంట్రవర్సీ ఇలా చెప్పుకుంటూ పోతే కాంట్రవర్సీలు చాలా వస్తాయి ఒక దేవాలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టారు ఎక్కడ ఎక్కడంటే కిట్స్బర్గ్ లో పెట్టినప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం కంటే ఒక ఒక అంగుళం తక్కువ ఉండాలి కానీ సమానంగా ఉండకూడదు అని శాస్త్ర పండితులు నిర్ణయం చేసి దాన్ని తగ్గించారు ఎక్కడ పిట్స్పడదు ఎక్కడ తిరుపతి తర్వాత సీ లెవెల్ అవి ఉంటాయి కదండి ఇప్పుడు సీ లెవెల్ అవి ఒకటి ఉంటుంది మీకు తెలుసు కదా ఇప్పుడు తిరుపతి కొండ మీద ఉన్న సీ లెవెల్ హైట్ ఎంతో మనకు తెలుస్తూ ఉంటుంది ఏమండీ పిట్స్బర్గ్ సివెల్ నుంచి దాని హైట్ ఎంతో చూసుకుంటే సపోజ్ తిరుపతి హైట్ కంటే పిట్స్బర్గ్ హైట్ ఎక్కువ ఉందనుకోండి మీరు తక్కువ పెట్టినా అల్టిమేట్ గా అదే ఎక్కువగానే ఉంటుంది యా బాత్కరే హధంగా ప్రతి అంశంలోనూ కాంట్రడక్షన్ వచ్చేస్తుంది అంటే దీన్ని బట్టి ఏమైనా చెప్పాల్సి వస్తుందంటే మనం ఉపనిషత్ ధర్మం నుంచి ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వం నుంచి చాలా దూరంగా వచ్చేసేమో అని చెప్పాల్సి అలా అలా చెలవలు పలవలు కల్పించేసుకుంటూ చాలా దూరంగా వచ్చేసాము అని చెప్పాలి మనస్సుకి మనస్సుని బట్టి ఉపాసన యొక్క పవిత్రత ఉంటుంది అనే స్థితిని విడనాడి కేవలము బాహ్య వస్తువుని బట్టే ఉపాసన యొక్క స్వరూపము ఉంటుంది అనే స్థితిలోకి వచ్చేసాము దట్ ఈజ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కాదు ఇట్స్ కమింగ్ డౌన్ సో స్థూలం నుంచి సూక్ష్మానికి మనం ఎగబ్రాకాలి కానీ సూక్ష్మల నుంచి స్థూలంలోకి జారిపోకూడదు ఇది ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితి అలా కనపడుతూ ఉంటుంది యథా ప్రతిమ పోలండి కూడా సైడ్ లైన్ అంటే కాంట్రడిక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పడం కోసం చెప్పాను కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏమిటంటే యథా ప్రతిమాయాం విష్ణుబుద్ధి తద్భుతం ప్రతిమ అది విష్ణువు కాదాలతో కానీ దాని ఎందు విష్ణుబుద్ధి చేయటానికి అది ఆలంబనం అవుతూ ఉంటుంది ప్రతిమయందు విష్ణుబుద్ధిని నువ్వు చేస్తున్నావు కదా విష్ణువు కాని విష్ణు ప్రతిమయందు విష్ణుబుద్ధిని చేస్తున్నావు కదా నామము అది సత్యం కాదు సత్యం కాదు సత్యమునందు ప్రకటమైన ఒక ఆకారము దాని యొక్క నిర్దేశము తప్పించి నామము సత్యం కాదు సత్యం కాకపోయినా అది ప్రకటమైనది సత్యమునందే సినిమా తెర మీద కనపడే బొమ్మలు అవి సత్యాలు కావు కానీ వాటి అధిష్టానము అంటే ఎక్కడ ప్రకటమయ్యాయో ఆధారము ఆధారమని అనరు అధిష్టానం అని అంటారు ఆ అధిష్టానము అధిసత్యం ప్రకాశించే సినిమా తెర సత్యం కాబట్టి నామమును చూసి ఇది అసత్యము అని గుర్తించి దానికి మూలమునందుండే సత్యాన్ని ఉపాసించండి నామాన్ని ఉపాసించండి నామాన్ని రూపాన్ని ఉపాసిస్తే ఏమీ మిగతా నామరూపములను ఉపాసించటం మానేసి దానికి మూలమునందుండే సత్యతత్వాన్ని ఉపాసించండి అప్పుడు యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ చెప్తున్నారు నామ బ్రహ్మేతి ఉపాస్వ బ్రహ్మ బుద్ధి అంటే మీరు బాహ్యమునం చూసేప్పుడు ఈ ప్రకృతిలో ఉండే ప్రతి కణము కూడా ఈశ్వరుడే అని మీరు ఉపాసన ఆ కణానికి లేకపోతే ఆ పేరు పెట్టి ఇగో ఈ పేరు ఈ రూపం ఇదే సత్యం అని మీరు ఉంటే అది సంసారం అయిపోతుంది ఆ పదార్థమును ఆ రూపంలో దర్శిస్తో అలాగే దర్శిస్తారు కదా జ్ఞానైనా కూడా అలాగే దర్శిస్తారు మరోలా దర్శించే ప్రసక్తి లేదు ఆ రూపంలో దర్శిస్తూ దాన్ని ఆ నామంతో నిర్దేశిస్తూ యట్ నాకు స్పష్టంగా తెలుసు ఏమంటే ఈ నామరూపములు మిథ్య వీటి మూలమునందుండేటువంటి పరబ్రహ్మయే సత్యం అని కనుక మీరు దర్శించటం చేపనైతే దాన్ని నామ బ్రహ్మోపాసన అని అంటారు ఆ విధంగా మీరు ఉపాసన చేయండి అని చెప్తున్నారు నామయ్య వైతత్ పక్కన వారు ప్రతిమ విష్ణువు కాదయా అని చెప్పేసి వదిలిపెట్టేయట్లేదు ప్రతిమయందు నీవు విష్ణువుని భావన చేసుకో అని చెప్తున్నారు అదేవిధంగా నామరూపములు మిథ్య అని చెప్పి ఆగలేదు మిథ్య సత్యాన్ని విడిచిపెట్టి ఉండలేదు సర్పము త్రాడునందు కనపడే సర్పము త్రాడును విడిచిపెట్టి ఉండలేదు త్రాడు ఎందే కనపడుతుంది తప్పిస్తే త్రాడు పక్కన కనపడదు త్రాడు పక్కన కనపడితే సత్యమే అవుతుంది మిథ్య కాబట్టి త్రాడునందు కనపడే సత్యము ఆ కనపడుతున్నంతసేపు త్రాడునందే ఉంటుంది తప్పిస్తే త్రాడును విడిచి ఉండలేదు అదేవిధంగా మిథ్య సత్యమునందే భాషిస్తుంది కాబట్టి మిథ్యను మిథ్యగా మీరు ఎప్పుడైతే గుర్తించేస్తారో దాని అధిష్టానమునందల సత్యం ముందుకు పాము సత్యము కాదు మిథ్యా అని ఎప్పుడైతే తెలిసేసుకుంటారో అది త్రాడు అనే మాట ముందుకు వచ్చేస్తుంది అదేవిధంగా నామరూపములు మిథ్య ఈ నామరూపములు పర్వతాలు నదులు ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ అలా కనపడుతూ ఉంటాయి ఎవరికైతే ఇప్పుడు పర్వతము ఉన్నారనుకోండి పర్వతము అంటే అది మనం పెట్టుకున్న పేరు అది అక్కడ కొత్తగా ఏమీ లేదు అదే మట్టి అదే పృథివీ అలా సాఫీగా ఉండి కొంచెం ఎత్తుగా వచ్చి మళ్లీ సాఫీగా అయింది ఈ సాఫీగా ఉన్నది పృథివా కదా ఇటువైపు సాఫీగా ఉన్నది పృథివీయా కదా ఈ మధ్యలో రెండు మైదాన ప్రాంతాలకి మధ్యలో ఎత్తుగా ఉన్నది అది ఏమిటి పృథివీ కదా ఏమి అది పృథివే అంతా పృథివే కాని ఒక ఆ పృథివీయే ఒక రకంగా ఉన్న సందర్భంలో ఓ పేరు పెట్టాం ఇంకో రకంగా ఉన్న సందర్భంలో ఇంకో పేరు పెట్టాం అంటే పర్వతము అన్నది దేని పేరు అంటారు ఇప్పుడు పృథివీ యొక్క పేరే పృథివీ యొక్క పేరే పర్వతం ఇప్పుడు గంగా నది అన్నారు దేనికి పేరు అది అప్పులకు పేరు గోదావరి అంటే దేనికి పేరు అప్పులకే పేరు జలములకే పేరు మరి ఈ పేరు ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఆ సంస్థానాన్ని బట్టి పెట్టారు ఓ చోట ఇంకో చోటకి వచ్చిన అప్పులకు జలములకు గంగాని పేరు పెట్టారు ఇంకో చోట సముద్రంలో కలిసిన జలాలకి గోదావరిని పెట్టారు గంగాకి గోదావరికి పేరే తేడా తప్పిస్తే పేరు మారింది రూపం మారింది తప్పిస్తే తత్వంలో మారిపోయలేదు మరైతే గంగలో స్నానం చేస్తే గోదావరిలో స్నానం చేసినట్టు అవుతుందా అని అడుగుతారు అడిగితే మరి అవుతుందని నేను చెప్తే మీరు కోప్పడే అవకాశం ఉంది అవుతుంది తెలిసి ఆ విషయాన్ని మీరు తెలుసుకుని చేసినట్లయితే అవుతుంది అయితే దానికోసం ఇంకా గంగెందుకు గోదావరికు బాత్రూంలోనే చేయొచ్చు కదా అంటే మీరు అది తెలిసి చేస్తే అది కూడా అదే అవుతుంది గంగేజయనే జయమో గోదావరి సరస్వతి నర్మదే సింధి కావేది జలేశ్వని సన్నిహింపుడు మరైతే బాత్రూంలో స్నానం చేయొచ్చు కదా గంగానదికి పరుగులో అయితే వెళ్తున్న వాళ్ళందరూ వెర్రివాళ్ళ అంటే ఏమో వెర్రివాళ్ళో మరో వాళ్ళు మీరే చెప్పండి నేను నన్ను అడుగుతారేమో యూ యూ డిసైడ్ ఈ జలాల్లో లేని పరమేశ్వరుడు ఆ జలాల్లో ఉన్నాడంటే మీరు వాడిని వెరివాడనే అంట ఉపనిషత్తుల్లో ఆ వెరిదనంలో కూడా కొంత శోభ ఉంది అంటే నేను నేను అంగీకరిస్తాను నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతా ఏమి సమస్య అంటే వెరితనంలో ఉండి శోభ వెరితనంలో బట్ అల్టిమేట్ గా మీరు తెలియాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడ జలమున్నా అది పరబ్రహ్మయే అని తెలియాలి నామబ్రహ్మ బుద్ధి డెలవేర్ రివర్ ని చూస్తాను నేను నేను డెలవేర్ రివర్ ని చూసినప్పుడల్లా దాని ఎందు నేను గంగా బుద్ధినే చేస్తున్నాను అది కూడా దిగాలి పవిత్రమైన జలమే గంగా అంటే అది ఆ జలతత్వము యొక్క అధిష్టానానికి గంగా ఒక పవిత్రమైన నామధేవం కాబట్టి అల్టిమేట్లీ ఒక విభూతికే చెప్పేమైనా తప్పిస్తే తత్వము దగ్గరికి వచ్చేప్పటికీ జలమే తత్వం కాబట్టి బెలవేర్ రివర్ ని చూసినా మిసిసిపి రివర్ ని చూసినా నైల్ రివర్ ని చూసినా అన్ని జలాశయములు ఎందు ఈశ్వరుణ్ణి అనేది ఇది సర్వాత్మ వేదాంతుల యొక్క ప్రధానమైన లక్షణం జలములు అన్నిటి భావన చేస్తారు అంతేగాని గంగలో స్నానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది ఇంత పుణ్యం వస్తుంది గోదావరిలో స్నానం చేస్తే ఇంతే పుణ్యం వస్తుందని అకౌంటింగ్ ప్రొసీజర్స్ కిందగా చెప్పే పద్ధతి వేరే ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి అంతా వేరు కనుక పృథివీ జలము అలాగే అగ్ని వాయువు ఆకాశం ఈ రూపాలు పరబ్రహ్మ యొక్క ఐదు రూపాలు అంటే అది అర్థం అంటే రూపం ఇప్పుడు మనిషికి ముఖం ఉంటుంది భార్య దగ్గర ఓ ముఖం ఉంటుంది ఆఫీసులో జూనియర్ దగ్గర ఇంకో ముఖం ఉంటుంది సీనియర్ దగ్గర మరో ముఖం ఉంటుంది ఉంటుందా ఉంటుందా ఒక్కొక్క దేట ఒక్కొక్క ముఖం ఉంటుంది మనిషికి అదేవిధంగా పరబ్రహ్మ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ముఖంతో ప్రకటమైనాడు ఇప్పుడు ఎన్ని ముఖాలు ఉన్నాయంటే ఐదు ముఖాలు ఉన్నాయని పంచముఖ అంటే అదే నామ ఇదంతా ఎందుకు చెప్పానంటే నామ మాత్రమునందు బ్రహ్మబుద్ధిని చేయవలను నామోపాస్మ బ్రహ్మేతి బ్రహ్మబుద్ధ్యా యథా ప్రతిమాం విష్ణుబుద్ధ్యా ఉపాస్తే తద్వద్ అయితే సర్వనామముల ఎందు నామాలని బట్టి ఉండే రూపముల ఎందు సర్వనామ రూపముల ఎందు అనమాట మీరు బ్రహ్మబుద్ధి చేసే మాట అయితే ఇంకా ప్రతిమ ఎందు విష్ణుబుద్ధి చేయటం వల్ల ఇది వేరే ఈ పనెందుకు చేయటం ప్రతిమయందు విష్ణుబుద్ధిని చెప్పింది సర్వమునందు ఈశ్వరుని దర్శించేవాడి కోసం కాదు ప్రతిమా స్థూల బుద్ధీనాం సర్వత్ర విదితాత్మన మనుస్మృతికారుడు చెప్పాడు అగ్నిర్దేవ ద్విజాతీనాం వైదికుడికి దైవం ఎవరండి అగ్ని అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం మననశీలుడైన యోగునికి దైవం ఎక్కడ ఉంటాడు హృదయంలో ఉంటాడు ప్రతి మరి ప్రతిమే వాళ్ళకి ప్రతిమలు ఉన్నాయి కదా సర్వత్రా మరి వీటి మాట ఏమిటంటే ప్రతిమా స్థూల స్థూలంగా చూసే వాళ్ళకి ప్రతిమ స్థూలంగా చూసేవాళ్ళు ఉంటే నామరూపాలని మాత్రమే చూస్తారు వాటి అధిష్టానంలో ఉండే తత్వాన్ని చూడలేరు తర్వాత నామరూపములలో కూడా భేదాన్ని మాత్రమే చూస్తారు తప్పిస్తే అంతర్లీనంగా ఉండే భేదాన్ని చూడలేరు అటువంటి స్థితిలో స్థూల బుద్ధి అంటారు ప్రతిమని నిర్దేశించటం జరిగినది ప్రతిమా స్థూల మరి ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళ మాట ఏమిటి సర్వత్ర విదితాత్మ ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శిస్తారు నిజానికి మెడిటేషన్ లో ఒక మెథడ్ ముందు నీ హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించు తర్వాత సకల ప్రాణులను భావన చేసి ఆ ప్రాణుల హృదయంలో ఈశ్వరుని దర్శించు బ్రహ్మవానందాన్ని ఒక ఆయన నుండి ఆయన ఉపనిషత్తు ఆయన ఆయన ధ్యానం చెప్పి ఇప్పుడు చెప్పినప్పుడు ఇలా చెప్పేవారు సార్ ఈ రకంగా చెప్పారు రెండు స్టెప్స్ కింద చెప్పేవారు ఫస్ట్ స్టెప్ విజువలైజ్ ఈశ్వరా ఇన్ యువర్ హార్ట్ సెకండ్ స్టెప్ విజువలైజ్ ద సేమ్ ఈశ్వరా ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అని ధ్యానం కింద చెప్పేవారు మెడిటేషన్ కింద గైడెడ్ మెడిటేషన్ చెప్పేవారు కాబట్టి సర్వత్ర విదితాత్మర ఆత్మస్వరూపం తెలుసుకున్న వాళ్ళు ఆత్మస్వరూపం అంటే హృదయంలో ఆత్మరూపుడుగా ఈశ్వరుడున్నాడు అని దర్శించేవాళ్లు సకల ప్రాణుల ఈశ్వరుణ్ణి దర్శిస్తారు కాబట్టి ఇవన్నీ స్టెప్స్ ఎలాగైతే ప్రతిభయందు విష్ణువును దర్శించుట ఫస్ట్ స్టెప్ బాగా అడ్వాన్స్డ్ స్టెప్ ఏమిటంటే నామరూపముల ఎందు బ్రహ్మను దర్శించుట ఆ విధంగా ఏమవుతుందంటే మన ఇంద్రియములు మనస్సు ద్వారా దర్శించే రూపముల యందు మనస్సు వాడే భాష అనే ఉపకరణమునందు కూడా మీరు బ్రహ్మబుద్ధిని చేయటానికి అవకాశం ఉంటుంది తద్వారా నామరూపముల యొక్క బంధం నుంచి మనిషి వినిపిస్తుంది కాబట్టి నామ మాత్రమునందు బ్రహ్మబుద్ధిని చేయవలసినది అని అంటే యు డెలిబరేట్లీ విజువలైజ్ ఈశ్వర ఇన్ ది ఇన్ ఎవరీ ఫామ్ అసోసియేటెడ్ విత్ నేమ్ బ్రహ్మబుద్ధ్య యథా ప్రతిమా ప్రతిమాం విష్ణు బుద్ధ్య ఉపాసి తద్వత్ అది ఉపాసన ఉపాసన ఎప్పుడైతే చెప్పారో దానికి ఫలం కూడా చెప్పడం ఒక పద్ధతి ఫలం ఎందుకు చెప్తారంటే ఈ ఉపాసనే జీవితం అంతా చస్తూ కూర్చోకుండా కాదు చెప్పడం కోసం కాదు నువ్వు ఈ విధంగా కనుక దర్శించడం అలవాటు చేసుకుంటే ఉపాసన విషం ఈ విధమైన దర్శనాన్ని నీవు అభ్యాసం చేసినట్లయితే నీకు చాలా ప్రయోజనం సిద్ధిస్తుంది నువ్వు అభివృద్ధికి అని ప్రోత్సాహం చేసి ఆ మార్గంలో వీడిని ప్రవేశపెట్టడం కోసం తాయిలాలని తాయిలం తాయిలం పెడితే పిల్లవాడు దారిలోకి వస్తాడు ఆ విధంగా శృతి కూడా తాయిలాలని కొన్నింటిని చెప్పి పెడుతూ విష్ణు సహస్రనామం వెనక్కలు చూడండి ఎవరి వేరే తాయిలాలని మీరు ఇవన్నీ ఇది ఇది వస్తుంది ఇది చదితే అలా తాయిలాల్ ఆ ఇవన్నీ చదవలేమండి మేము ఏదో ఒక్క నామే చదువుతా ఉంటాయి ఓకే ఆ ఒక్క నామం ఇదిగో ఇది ఇది చదివితే మీకు అంతా లాభం ఉంటుంది అని ఇంకో తాయిలా ఆ మాట చర్చ చేయ చెప్తారు అదేదో ముందే చెప్పేస్తే అది ఒకటే అనేసి లేచి చక్కపోతారని అదేదో చర్చ చేయడ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే లాస్ట్ లో చెప్తారు అది ఊరికి ముందే చెప్పారనుకోండి ఆ శ్లోకం చదివేసి వీళ్ళు లేచి ఏదో కొంత ఎక్కడికి వెళ్తాడంటే సంసారంలోకి పోతాడు సంసారంలోకి పోకుండా కొంతసేపైనా కట్టడి చేసినట్టు అవుతుంది విశ్రాంతిగా ఉంటాడు అందుకోసం అన్ని నామాలు చెప్తారు అది సరిపోతుంది దానికి కొంత ప్రోత్సాహం చేస్తారు ముందు వెనుక కూడా ప్రోత్సాహం చేస్తారు యోధర్మ సర్వధర్మానాం అంటో ఏదో వాక్యాలు ఉంటాయి ధర్మరాజం వా చా యుధిష్ఠిం వా చా అంటే ధర్మాల్లో గొప్ప ధర్మం ఏమిటి అడుగు ఏదో విష్ణు శాస్త్రా అని అలస్టుతి అల స్తోత్రం ముందు వెనుక కూడా ఉపాసనకి ఫలం చెప్పడం కర్మకి ఫలం చెప్పడం అది వైదిక సంస్థ వైదిక లక్షణం అది అదే వస్తుంది మంత్రం చుపాస్తే ్రహ్మేత్యుపాస్తే యవన్నాం గతం తామచారో అలా కామచారో యథాకా భాష్యకారులు యథాకామచార అంటున్నారు మీ దగ్గర భాష్యంలో ఏముందో చూసుకోండి అసలు పక్కనే భాష్యం ఉంటుంది పక్కనే ఉంటుంది దాంట్లో యథాకాథా ఉందా లేదా యథా ఉందా లేదా కాబట్టి మరి మంత్రంలో కూడా ఉండాలి న్యాయంగా మరి భాష్యంలో ఉందంటే మంత్రంలో ఉండాలి కదా మంత్రంలో లేని ఆయన ఎందుకు వ్యాఖ్యానం చేస్తారు కాబట్టి యథా ఉండాలి తర్వాత తర్వాత మీరు ఇంకో పనిచేయండి ఆ రెండో మంత్రం కాదు మీరు పనిచేయండి తరువాతి ఖండంలో రెండో మంత్రం చూడండి అక్కడ యథాకాపచారహ ఉందా కొంచెం ముందుకు వెళ్ళవాయా మహానుభావా కొంచెం ముందుకు వెళ్తే యథాకాపచారహా ఉందా మూడో ఖండలో రెండో మంత్రం చూడండి కొంచెం ముందుకు వెళ్ళాలి మళ్ళీ సయో మనహా కాదు కొంచెం ముందుకు వెళ్తే ఉంది కదా బస్ యథాకాపచారహ ఉండాలి తెలిసిపోయింది ఓకే సయోనామం బ్రహ్మే తుపాస్తే नाम यो नाम యవన్ నాగతా యథాకామచారో బతి ఉండాలండే తర్వాత యో నామ బ్రహ్మేత్యుపాస్ అస్తి భగవో భూయో వాూయస్ తన్మే భగవాన్ బ్రవీత్వితి సో దీనికి ఫలం సహా ఉంది పక్కన యహ ఉంది సహా ఉంటే యహ ఉండాలి యహ ఉంటే సహా ఉండాలని నేను చాలాసార్లు చెప్పాను కదా రెండు పక్క పక్కనే ఉన్నాయి సమస్య లేదు ముందు యహతో ప్రారంభించాలి యహ నామ బ్రహ్మేతి ఉపాస్తే సహా అని అక్కడికి వస్తుంది ఎవడైతే నామ మాత్రమునందు బ్రహ్మబుద్ధిని చేస్తాడో అంటే నామమును బ్రహ్మగా భావన చేస్తాడు ఏమంటే గంగ ఏమిటి బ్రహ్మేణండి పరమేశ్వరుడే యమున అదీ పరమేశ్వరుడే గోదావరి అదీ ఈశ్వరుడే హిమాలయ పర్వతాలు అదీ ఈశ్వరుడే వింధ్య పర్వతం అదీ ఈశ్వరుడే నేను పంచభూతాల్లో మీకు నామభేదం చెప్తున్నా సో సూర్యుడు ఈశ్వరుడే నక్షత్రాలు ఈశ్వరుడే అన్ని నక్ష ఆర్ద్రా నక్షత్రము ఈశ్వరుడే ధ్రువ నక్షత్రము ఈశ్వరుడే అగ్నికి చెప్పాను తుఫాను ఈశ్వరుడే పిల్లగాలి ఈశ్వరుడే మలయమారుతము ఈశ్వరుడే ఈ ఊళ్ళో ఉన్న ఆకాశం ఈశ్వరుడే అమెరికాలో ఉన్న ఆకాశమే ఈశ్వరుడే పేరు మారింది తప్పిస్తే ఆ పంచభూతాల్లో ఎన్ని నామాలున్నా అవన్నీ పంచభూతాలే పంచభూతాలంటే పరమేశ్వరు ఐదు ముఖాలే కాబట్టి సర్వనామముల ఎల్లు పరమేశ్వరుణ్ణి భావన చేస్తే చేస్తే అది ఫలం అది ఉపాసన అలా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి లాభం ఏం అంటే చూడండి ఎలా చెప్తున్నారంటే ఈ ఉపాసన చేయదగ్గదే కానీ ఇక్కడే ఆగిపోరాదు అది కూడా చెప్తారు ఈ స్టక్ అయిపోతూ ఉంటారు జనాలు అలా స్టక్ అయిపోకూడదు స్పిరిచువల్ ఫీల్డ్ లో స్టక్ అయిపోవడం తేలిక స్టక్ అయిపోయాడంటే ఇంక వాడు డెవలప్ కాడు అక్కడే ఉండిపోతాడు ఫ్రస్ట్రేట్ అయిపోతాడు అక్కడే ఉండిపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతాడు ఫ్రస్ట్రే ఈ స్పిరిచువల్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఫ్రస్ట్రేట్ అయిన నేను ఫ్రస్ట్రేట్ అయ్యారని చెప్పడం కూడా చెప్పాను మీకు ఇందాక మీకు నిన్న చెప్పాను కదండి ఆ సామెత మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు తేలు కుట్టిన సామెత ఉంది కదా వాడు చెప్పడం తను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నానని చెప్పడం చెప్పలేడు ఆ ఇన్హిబిషన్ వచ్చేస్తుంది కాబట్టి అది ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పాలి అంటే దానికి చాలా సాహసం ఉండాల్సి ఉంటుంది జిడ్డు కృష్ణమూర్తి లెడ్ బీటర్ అధీనంలో అనిబిసెంట్ లెడ్ బీటర్ అధీనంలో ఉండేవాడు అకల్ట్ సైన్సెస్ అని ఇదేనే అదని ఏదో చాలా గడబిడ చేస్తూ ఉండేవాడు అకల్టిజం అని అంటే అకల్టిజం అంటే దేవతలు ఎక్కడికి వస్తారు ఇక్కడ నుంచి మనం దేవతలతో మాట్లాడచ్చు ఫోన్ చేసి మాట్లాడచ్చు టెలివిజ్ క్లైర్ వాయిన్స్ ఇలా ఉండేవి అదంతా దాంట్లో పుష్టిపడుతూ ఉండేవాడు ఈ క్లైర్ వాయిన్స్ దూరదర్శనము దూర అకల్ అకల్ట్ అంటే అదే కదండి ఆ వాటిల్లో ఉండేవాడు ఇంకా ఏదో ఉండేవాడు యాస్ట్రాల్ బాడీస్ పైకి వెళ్తాయి కిందకు వస్తాయంటా ఇలా ఉండేవాడు లేవు వన్ ఫైన్ మార్ ఈ స్ట్రక్చర్ ని బేసిస్ మీద ఆ రోజుల్లో థౌజండ్ క్రోడ్ వర్త్ ప్రాపర్టీస్ ని డెవలప్ చేశారు ఇదే స్ట్రక్చర్ యాస్టల్ బాడీ పైకి వస్తుంది కిందకు వస్తుంది ఈ విషయాలన్నీ మనం చర్చించుకోవడం కోసం ఒక బిల్డింగ్ ఉండాలి బిల్డింగ్ కట్టాలంటే ఒక పది ఎకరాల భూమి ఉండాలి అని ఒక పది ఎకరాల భూమిని సంపాదించిన ఆ రోజుల్లో మద్రాసు అడయా కాకినాడ నడిబొడ్డులో రెండు ఎకరాల భూమి ఈ రోజున రెండు ఎకరాలు ఇరవై కోట్లు ఖరీచ్ చేసింది ఆదాయం విధంగా ఓ బిల్డింగ్ కట్టడం అక్కడ ఈ అకల్ట్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ విధంగా ప్రపంచం అంతా కూడా ఈ అకల్ట్ సైన్సెస్ అంటూ మొదలైంది మొదలైతే వన్ ఫైన్ మార్నింగ్ అందరినీ అనౌన్ ఈయన దానికి ఇన్ఛార్జి పీఠాధిపతి పీఠాధిపతిగా వచ్చాడు వచ్చి ఏమన్నాడంటే ఇంతవరకు నేను చెప్పింది మీరు విన్నది వీళ్ళు చెప్పింది నేను చెప్పింది ఇదంతా కూడా నేను డిస్మాంటిల్ చేసేస్తున్నాను ఐఎమ్ డిస్రోసియేటింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దేశ్ బికాస్ This is all not correct. దిస్ ఇస్ ఆల్ నాట్ కరెక్ట్ నా మై వైత ఎంత నామ తప్ప మరేం కాదు పర్గడే వర్ డ్యూట్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ఇట్ ఎనింగ్ ఆర్ అని తను ఎవళ్ళెవాళ్ల దగ్గర డొనేషన్స్ తీసుకున్నాడో విత్ ల్యాండ్స్ ప్రాపర్టీస్ మనీ అన్ని డొనేషన్స్ అవన్నీ వాళ్ళకి రిటర్న్ చేసేసి హియాజ్ రిటర్న్ ఆల్ ఆఫ్ దిటర్న్ చేయలేని ప్రాపర్టీస్ తర్వాత థియోసాఫికల్ సొసైటీకి మిల్లేయి ఇతను రిటర్న్ చేయడానికి అవకాశం లేనివి ఆ మాడు కూడా చెప్పేశాడు నేను తీసుకున్నవన్నీ నేను రిటర్న్ చేసేసాను నేను రిటర్న్ చేయలేకపోయినవి ఏమైనా ఉంటే మరి వాటి విషయం నాకు తెలీదు అని చెప్పేసి ఇంక ఈ రోజు నుంచి నేను థియోసాఫికల్ సొసైటీలో మెంబర్ని కాదు దానికి హెడ్ను కాదు నేనే కాదు ఐఎమ్ ఫ్రీ బర్డ్ అని పక్షి పంజవం వంటి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు దట్ ఈస్ జయకృష్ణమూర్తి ఆ తర్వాత అతను చెప్పిన టీచింగ్ ఫిలాసఫీ అంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాఠం ధోరణిలోనే నడుస్తుంటాం దేన్నే నిల నిలబెట్టదు ఆయన ఏమన్నా తెలుసు ఒకసారి కెన్ యూ ఫైండ్ ట్రూత్ ఇన్ టెంపుల్స్ అని అడిగాడు ఈ మాట చెప్తే మీరు చాలా నాకు ఆంతరంగికలు కనుక మీ ముందు ఎవరు జారేను కానీ కెన్ యూ ఫైండ్ ట్రూత్ ఇన్ టెంపుల్స్ అని ఎందుకంటే టెంపుల్ అనేప్పటికీ ఒక ప్రతిమకి మీకు స్థానం వచ్చేస్తుంది మీ మనస్సు మీ భావము మీ ఆత్మ ఇవన్నీ పక్కకు పోతాయి బాహ్యమునందు సత్యం ప్రతిష్ఠితం అయిపోతుంది ఆంతరంలో ఏమీ లేదు బాహ్య ఆంతర విభాగం వచ్చేస్తుంది ఆంతరంలో ఏం లేదు బాహ్యమునందు అనేటువంటి ఒక భ్రాంతి నిర్మాణం అయిపోతుంది ఆ బాహ్యమునందు భేదం నిర్మాణం అది ఫిక్స్ అయిపోతుంది ఐమ్ నాట్ ఎనింగ్ ఎగ్నెస్ట్ ది టెంపుల్ పర్షుడ్ ప్రాపర్లీ ఇక్కడ చక్రులు చెప్పినట్టుగా ఒక ఆలంబనంగా స్వీకరించినంత వరకు బెస్ట్ కానీ ఆలంబనంగా దాన్ని ఉండనివ్వరు కదా తర్వాతి కాలంలో వచ్చినటువంటి ఆచార్యులు ఏం చేశారంటే మీకు వెస్టర్న్ ధర్మాల్లో ఉన్నటువంటి భేద బుద్ధి ఎంత ఉందో అంత భేద బుద్ధి ఇక్కడ ప్రవేశపెట్టేసి దాన్ని ఒక ఆలంబనంగా స్వీకరించే అవకాశం సామాన్య మానవుడికి లేకుండా చేసి అంత భేదాన్ని సృష్టించి పారేస్తారు కాబట్టి అందుకోసం ఆ భేదాన్ని చూసేప్పటికీ ఒళ్ళు జలధరించి అమ్మ బాబో ఇంత భేదం మనం ఎక్కడ భరించగలం అని చెప్పేసి నాలాడు పోటీగాడు కొంచెం దొసాయిల్ పర్సన్ నోరు మోసి ఏదో అప్పుడప్పుడు పాఠంలో కొంత ఎగబడుతూ ఉండడం ఉంటుందనుకోండి ఆ పాఠం ఇచ్చిన ఉత్సాహం చేత ఆ కృష్ణమూర్తి లాంటివాడు దేనికి లెక్క చేయనివాడు రోడ్డు మీ ఆ మాట చెప్తాడు కాబట్టి భావాలు అభిప్రాయాలు ఇవన్నీ సస్యాలకి దూరాలుగా ఉంటాయి పీపుల్ లివ్ ఇన్ కాన్సెప్చువల్ పర్సన్స్ యూ షుడ్ నాట్ వర్గెట్ దాక్ట్ కాబట్టి ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మాత్రము నందు బ్రహ్మబుద్ధిని చేసినట్లయితే ఫలము గలదు ఎలాగైతే ప్రతిమయందు విష్ణు బుద్ధిని చేసేటువంటి స్టెప్స్ ఉన్నాయో అది ఇనీషియల్ స్టెప్ ఆ స్థితి నుంచి మనం ఏ లెవెల్ కి ఎదగాలంటే నామ మాత్రము బ్రహ్మబుద్ధిని చేసేటువంటి లెవెల్ కి ఎదిగిపోవాలి అలా చేయాల్సి ఉంటుంది ఎక్కడా కూడా దేనియందు కూడా అబ్రహ్మ ఉండరాదు సర్వమునందు బ్రహ్మబుద్ధిని చేయాల్సి కానీ నామాన్ని దర్శిస్తూనే ఉంటాడు నామానికి రూపంతో కలయిత ఆ సంబంధం విడదీయరాని విధంగా ఉంటూనే ఉంటుంది వాటి ఎందుకు ఇంకా సత్యత్మ బుద్ధి ఉంటుంది అందుకోసం దాని ఈశ్వర బుద్ధిని వీడు సూపర్ ఇంపోజ్ చేసి ఉపాసన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఇంకా ఉపాసన అయితే చేస్తున్నాడు దారిలో మంచి దారిలో అయితే ఉన్నాడే గాని ఇంకా భేదభావంలోనే ఉన్నాడు కాబట్టి ఫలం కూడా పూర్ణఫలం మోక్షఫలం వచ్చేది మోక్షఫలం రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది మోక్షఫలం వచ్చి దారిలో నడుచుకున్నమాట వాస్తవమే కానీ ఫలము ఒక లెవెల్ దాకా మాత్రమే ఉంటుంది అని ఆ మంత్రం చెప్తోంది ఎవడైతే నామను బ్రహ్మ నామ మాత్రమునందు బ్రహ్మబుద్ధిని చేస్తాడో యో నామ బ్రహ్మే చూపాస్తే సహా సహా యథాకామచారో భవతి విల్ హ్యావ్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఉపాసన అంటే ఫ్రీడమ్ విషన్ ఏం చేస్తుందంటే ఫ్రీడమ్ ఇస్తుందండి ఇప్పుడు మీరు చూడండి మీరు నేను మాట్లాడుగుతా ఫ్రీడమ్ ఎలా ఉంటుందో చెప్తున్నా మీరు నాలుగు ఫోటోలు పెట్టుకుని పూజ చేసుకుంటున్నారనుకోండి ఈ ఫోటోకి తగినంత ఉపచారం చేసాము ఫోటో అంటే అభిప్రాయం ఈ రూపానికి తగినంత ఉపచారం చేసాం మనము ఈ రూపానికి చేయలేకపోయాము అనే భయం ఉంటుందా ఉండదా అనే భయానికి హేతు ఉందా ఏమండి సపోజ్ నామ మాత్రమునందు బ్రహ్మబుద్ధి చేసేటువంటి వాడికి ఈ రూపానికి మనం తగినంత సేవ చేసాం ఆ రూపానికి సేవ చేయలేకపోయామనే భయం ఉంటుందా ఆ భయం నుంచి విముక్తులైపోతాడా విముక్తులైపోవడా తర్వాత ఈ దిక్కు మంచిది ఆ దిక్కు చెడ్డది అనేటువంటి భయం నుంచి విముక్తులైపోతడా విముక్తులైపోవడా ఈ కాలం మంచిది ఆ కాలం చెడ్డది అనే భయం నుంచి విముక్తులైపోవడం ఈ శపునం మంచిది ఆ శపునం చెడ్డది అనే భయం నుంచి ఎంత విముక్తి వచ్చేస్తుందండి ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుందండి ఆ ఫ్రీడమ్కి ఇంకా అంతు బంతులేని ఫ్రీడమ్ నేను ఒక చోట కూర్చున్నా స్వామీజీ మీరు ప్రసంగం చేయాలి అని అన్నారా సరే నేను అంగీకరించాను అంగీకరించాను అంటే నా అంతటా నేను అంగీకరించానని కాదు ఆ పరిస్థితి వచ్చింది అంగీకరించాను అది సరే మరి బయలుదేరదామంటే బయలుదేరదా ఉన్నా బయలుదేరా రెండు నిమిషాలకి ఇప్పుడు వద్యం ఉందండి ఒక గంట పోయిన తర్వాత బయలుదేరతా సరే అని చెప్పేసి నేను వచ్చి కూర్చున్నాను మళ్లీ తర్వాత వచ్చి ఏమన్నా ఆలస్యం అయిపోతుందేమో మనం వెళ్లేప్పుడు కానీ మరి అయితే బయలుదేరండి మళ్లీ ఇంకా మరి వర్జ ముప్పై నిమిషాలు ఇంకా మిగిలింది దానికి ఏం చేద్దాం అయితే కూర్చోకండి మళ్ళీ కూర్చో నాకు ఫ్రీడమే ఐ సీ హిస్ ప్రాబ్లం ఎందుకు దృష్టాంతం చెప్పారంటే ఫ్రీడమ్ ఎలా ఉంటుందో చూపించడం కోసం మీకు దృష్టాంతం చెప్పారు అంతే ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది అంతే ఆ ఫ్రీడమ్ ఎటువంటి ఫ్రీడమ్ అంటే అది ఈ ఫ్రీడమ్కి ఎక్స్ట్రీమ్ అదర్ ఎక్స్ట్రీమ్ ఏమిటో తెలిసినా ఒక ఆయన కొబ్బరి జట్టు ఎక్కాడు దిగకుండా అక్కడే పట్టుకు వెళ్ళాడుతున్నాడు ఎందుకంటే వర్జ్యం ప్రారంభం అయింది కాబట్టి వర్జ్యం అనేదాకా చెట్టు మీద ఆ చెట్టు మీద ఉన్నాడు వర్జ్యం ప్రారంభమైంది సపోజ్ వర్జ్యం ప్రారంభమైందనే సంగతి తెలియలేదనుకోండి హాయిగా దిగేస్తాడు ఇంకా ఇంకో స్టెప్ ఏటో తెలిసిన వర్జ్యం అనేది ఒకటి ఉందని తెలియదనుకోండి అప్పుడు వాడు ఎలా ఉంటాడు అంటారో క్యా బాత్ కాబట్టి ఫ్రీడమ్ వచ్చేస్తుంది నామం మాత్రమునం ఈశ్వర బుద్ధి చేస్తే యథాకామచారో భవతి ఫ్రీడమ్ వచ్చేస్తుంది టోటల్ ఫ్రీడమ్ ఇక్కడంతా ఫ్రీడమ్ గురించే అయితే ఫ్రీడమ్ ఎంత ఏరియాలో వస్తుంది మొత్తం హండ్రెడ్ ఏరియాలో వచ్చేస్తే జీవన్ముక్తి లేకుంటది మోక్షం వచ్చేస్తుంది కానీ మోక్షానికి ఇంకా కొంత టైం ఉంది ఇప్పుడు ఆ నామము యొక్క పరిధి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఫ్రీడమ్ నామము యొక్క పరిధి వీడిని బంధించదు అంచేతనే మా నాయన్ గారు అంటూ ఉండేవారు మనకి మనకి ఏ దేవుడైనా ఒక్కటే అని అంటూ ఉండే తిరుపతి వెళ్లివారు అక్కడ ఏదో పరీక్షాధికారి గారు వెళ్ళేవారు అది ఏదో చేసేసి లేచి చక్కవచ్చు ఇవారు మా అమ్మగారు అనేవారు వెంకటేశ్వర స్వామిని చూశారా ఆమె తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరుని చూడకపోవడం ఏమిటండి అంతే వెంకటేశ్వరుని ఇంట్లో వెంకటేశ్వరుడైనా తిరుపతిలో వెంకటేశ్వరుడైనా ఒకటే అనివారు కానీ వాళ్ళెవరైనా పూనుకుని శాస్త్రి గారు మిమ్మల్ని దేవుణ్ణి దర్శనం చేస్తామంటే అబ్బా వల్ల కాబట్టి నేను క్యూలోనే మిమ్మల్ని క్యూ కాదు మిమ్మల్ని వేరే తీసుకెళ్లి చేస్తా ఉంటే అలాగైతే వెళ్దాం అని వెళ్ళి చేసి దర్శనం చేస్తా కావచ్చు రెండింటి ఎందుకు సమబుద్ధి ఉండేది దర్శనం చేసినప్పుడు ఆనందం ఎంత ఆనందమో చేయనప్పుడు కూడా అంతే ఆనందం ఇంత పిసరు కూడా శంక ఉండేది కాదు ఎందుకంటే నామ మాత్రమునందు ఈశ్వర బుద్ధి వచ్చేస్తే ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది సపోజ్ ఒకడు కొంచెం నామ మాత్రమునందు ఈశ్వర బుద్ధి లేనివాడు తిరుపతి వెళ్ళాడు అనుకోండి నిలబడతాడు నలభై ఎనిమిది గంటల తర్వాత మీకు దర్శనం అని వాడు చల్లగా చెప్తాడు కబురు ఇప్పుడు ఉండాలా అక్కర్లేదా మనస్సు చెప్తుంది నలభై గంటలు ఇక్కడ కూర్చోడానికి వీలు లేదు చాలా పనుల వెళ్ళిపోదామని చెప్తుంది అలా చెప్పిన మనస్సులో మళ్ళీ ఇంకో ఎప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తారు చూడండి రెండు స్పిట్ ఇదడుకున్నట్టు సో ఓ పార్ట్ ఆఫ్ ఇలా చెప్తే రెండో పార్ట్ ఆఫ్ ది మనస్సు ఏమని చెప్తుంది స్వామిని కాదని వెళ్ళిపోతున్నావు నిన్ను కొంభ ఉంచుతాడు అని రెండో పార్ట్ ది వీడు డోలాయమాన స్థితిలో పడిపోతాడు ఇటు వెళ్లాలా అటు వెళ్లాలా నేను ఒక ఆయన్ని ఎదుగుతాను పోన్లే అని చెప్పేసి ఇంక మన వల్ల కాదు మనం రెండు ఎక్కడ వెయిట్ చేస్తామని బస్సు ఎక్కి కిందకి దిగేసి ఈ బస్సులో ఉన్నంతసేపు బెంగే అయ్య బాబు వెళ్ళిపోతున్నా వెంకటేశ్వర స్వామి ఏం కొంపముచ్చి కాడని ఆ బెంగ ఎంతలా పెరిగిపోయిందంటే భయం కిందకి దిగేసి మళ్లీ ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ కొండ మీద అంత డోలాయమాన స్థితిలో పాడేసుకుంది అంతే కాబట్టి ఫ్రీడమ్ ఎలా ఉంటుందన్నది మీకు నేను మనం చేశాను ఎంతవరకైతే నామము యొక్క పరిధి ఉన్నదో అంతవరకు ఫ్రీడమ్ అంటే ఏ నామైనా కూడా ఒక్కటి ఏ అంతర్లీనంగా అనేటువంటి ఆ విషయంలోకి వచ్చేస్తాడు మనిషి చాలా చక్కటి అభివృద్ధి వస్తుంది ఎవరికి ఈ అభివృద్ధి వచ్చేది యహా నామ బ్రహ్మే త్యుపాస్తే వాడికి ఎవడైతే నామ బ్రహ్మ అని చేస్తాడో వాడు రెండుసార్లు వస్తుందన్నమాట యహా నామబ్రహ్మ ఎవడైతే నామ బ్రహ్మను ఉపాసన చేస్తాడో వాడికి సర్వనామముల ఎందు స్వాతంత్ర్యం వచ్చేస్తుంది ఎవడికి నామబ్రహ్మను ఉపాసన చేసిన వాడికి అనే వాక్యం ఉంటుంది మీకు రెండోసారి రిపీట్ ఓకే ఆ తర్వాత నారదుడు అడుగుతున్నాడు అస్థి భగవహ నామ్నో భూయ ఇది అని అడుగుతున్నాడు అడక్కపోతే నారదుడికి తెలివితేటలు లేవనర్థం ఎందుకంటే ఆయన నామై వైద్యతను ఏవా ఒకటి పెట్టాడు అభివేద నామం తప్ప మరేం కదండి అంటూ ఉంటే ఇంకా ఏదో ఉండుండాలి కదా ఉండుండాలని ఎన్ఫరెన్స్ చేసుకుని నోరు మూసు కూరుకుంటే ఈయన మాట్లాడ్డో ఆయన మాట్లాడో ఆ పై మాట అడగాలి భగవ అస్తి నామ్నహా భూయ ఇది నామ్నహా పంచమేక నామము కంటే గొప్పది అంటే గొప్పది అంటే దానికంటే సూక్ష్మమైనది దానికి కారణమైనది సత్యానికి దానికంటే ఇంకా దగ్గరగానున్నది రేపు అదే కదా గొప్ప అంటే అదే కదా అలాంటిది ఏదైనా ఉందా అని అడిగాడు అయితే ఉందంటున్నాడే నిశ్చయంగా ఉంది వావ అంటే ఇండిస్తే నాన్నో వావ భూయహ అసలు భూయహ అంటే గొప్పది ఉంది ఉందని చెప్పేసి ఊరుకున్నాడే ఉంది అది ఏమిటో చెప్పొచ్చు కదా ఉంది అని మాత్రమే చెప్పాడు ఇప్పుడు మళ్ళీ నాలుగు అంటాడు తన్నే భగవాన్ ప్రభు నాకు అది కూడా మీరు దయచేసి చెప్పండి ఇది ఛాందోగ్యోపనిషది సప్తమాధ్యాయ ప్రథమ నామ్రమేత్యుపాస్ తత్ఫలం భవతి తక్షృను ఎవడైతే నామ బ్రహ్మాను ఉపాసన చేస్తాడో నామ మాత్రమునందు బ్రహ్మబుద్ధిని చేస్తాడో చాలా గొప్ప విషయం సామాన్యమైన విషయం కాదు అలా ఎవడైతే చేస్తాడో వాడికి లభించేటటువంటి ఫలం గొప్పది అది ఏమిటో చెప్తాను విను యావత్ నామ్నో గతం నా గోచరం త్ర తస్మిన్ నామ విషయేమార్యాని కూడా ఉంది కదా అసమారామచరణం రాజ్య ఇవ స్వ విష ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది ఏదో పెద్ద ఆఫీస్ ఉంది సెక్రటేరియట్ లో పెద్ద ఆఫీస్ ఉంది ఆ ఆఫీసులో మీరు ఒక క్లర్క్ ని పట్టుకున్నారనుకోండి మీకు ఏదో పన్నెండు క్లర్క్ ని ఆశ్రయించారనుకోండి మీకు ఎంత ప్రయోజనం సిద్ధిస్తుంది ఆ క్లర్క్ చేతిలో ఎంత పని ఉందో అంత సిద్ధిస్తుంది ఆ పైలు మీద సంతకం పెట్టి కొర్రీ వేయకుండా ముందుకు తోస్తాడు అంతవరకు చేయగలుగుతాడు అదే సూపరింటెండెంట్ ని పట్టుకున్నాడు అనుకోండి నలుగురు ఐదు క్లర్క్ల టేబుల్ అన్నింటినీ దాటుకుంటూ ఆయన టేబుల్ దాకా వెళ్ళిపోతున్నారు ఇంకో క్లర్క్ ఇవన్నీ పట్టుకోకలేదు వాళ్ళందరినీ ఆయనే కుట్టు కానీ ఆయన ఓ సిగ్నేచర్ పెట్టి సెక్రటరీ దగ్గరికి పంపిస్తారు అదే సెక్రటరీనే పట్టుకున్నారనుకోండి ఇంకా వెళ్ళేవన్నీ పట్టుకోక అలాగే దేవుడి దగ్గర కూడా అదే పరిస్థితి నామతో ప్రారంభించి మీరు నామని పట్టుకుంటే మీకు ఎంత ఫలం లభిస్తుంది ఆ నామ స్థాయి ఎంతుందో ఎంతవరకు నామము యొక్క పరిధి ఉన్నదో గోచరము అంటే దాని ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇట్స్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీకు స్వేచ్ఛ ఉంటుంది సో నామ్నహా గతం అంటే నామ్నహా గోచరం స్పీయర్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ ఆర్ స్పీట్స్ ఎఫెక్ట్ కాబట్టి నామము యొక్క పరిధి గోచరము అంటే పరిధి ఆ పదం ఎలా వచ్చిందంటే గౌహు చరతి అశ్వామితో అశ్విన్తో గోచరం ఆవుని తాడు కట్టేసి రాతకి కట్టేసి వదిలిపెట్టేస్తే అది ఎంతవరకు తిరుగుతుందంటే ఆ సర్కిల్ ఎంతో మనకు తెలుస్తూ ఆ తాడు పొడుగును బట్టి అంత సర్కిల్లో తిరుగుతుంది అది గోచరం ఆ దాటి వెళ్లలేదు దాని మధ్యలో మటుగా అది ఫ్రీగా ఉంటుంది దాన్ని బట్టి వచ్చింది గోచర నామ కాబట్టి అది ఏరియా అది స్పియర్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్ నామానికి ఎంత స్పీయర్ ఉందో అంత స్పీయర్ లో వీడికి తస్మిన్ నామ విషయే ఈ ఉపాసకుడికి యథాకామచారం వచ్చేస్తుంది స్వాతంత్ర్యం వచ్చేస్తుంది ఆ స్వాతంత్ర్యం ఎలా ఉంటుందో నేను ప్రాక్టికల్ గా ఇప్పుడే చెప్పాను కాబట్టి వీడు వీడు స్వతంత్రుడిగా ఉంటాడు ఫ్రీడంలోకి పడిపోతాడు ఉల్లాసంగా ఫ్రీడంలో ఉల్లాసం ఉంటుంది సో అలా స్వతంత్రంగా హ్యాపీగా ఉండిపోతాడు దానికి దృష్టాంతం ఏంటంటే రాజు ఒకడున్నాడు ఆ రాజుకి స్వేచ్ఛా సంచారం చేయడానికి ఎంతవరకు వీరు వెసులుబాటు అవుతుందండి స్వ విషయం అంటే దేశం అతని సామ్రాజ్యం ఎంతవరకు అయితే ఉందో అంత వరకు అతను యథేచ్ఛగా సంచారం చేయొచ్చు వేసాలు ఇవి ఇవి అక్కర్లేదు ఎవరి పర్మిషన్లు అక్కర్లేదు బోర్డర్ దాచేటంటే మాత్రం ప్రమాదం అవతల రాజు అంగీకారం లేకుండా బోర్డర్ దాటితే అరెస్ట్ చేస్తారు కాబట్టి అదేవిధంగా అని ఒక జనరల్ గా చెప్పారు కాబట్టి నామ బ్రహ్మాన్ని మీరు ఉపాసన చేస్తే చాలా మటుక్కి గ్రోత్ వస్తుంది చాలా అభివృద్ధి వస్తుంది కానీ ఇంకా రావాల్సిన అభివృద్ది ఇంకా కొంత ఉంటుంది అందు గురించే ప్రశ్న యో నామ ఇప్పుడు వాక్యం చూడండి మంత్రంలో యహ నామృత్యుపాస్త సహోగతం తామచారో భసకుని నిర్దేశించి ఆ ఉపాసకుడికి వచ్చే ఫలం చెప్పడం అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్లీ యో నామ బ్రహ్మే చుపాస్తే అని మళ్ళీ మొదలెడుతున్నారేంటి ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా ఇంకేం లేదు చెప్పాల్సింది పదం చెప్పేశారు కదా మళ్లీ యో నామ బ్రహ్మేత చుపాస్తే నన్ను ఓసారి అన్నారు కదా అంటే ఇది ఉపసంహార అక్కడికి ఆ టాపిక్ అయిపోయింది నామను బ్రహ్మగా ఉపాసన చేయుట అనే టాపిక్ క్లోజ్ అయిపోయింది అని చెప్పడం కోసం యో నామ బ్రహ్మే తుపాస్తే అని ఇంకోసారి ఉచ్చరిస్తారు మంత్రంలో ఎప్పుడైతే రెండోసారి ఉచ్చరించారో అక్కడికి టాపిక్ క్లోజ్ అయింది అనర్థం ఇది ఉపసంహార భగవ అధికతరం యద్బ్రహ్మదృష్ట్యర్హం అన్యత్య నారదుడు అడుగుతున్నాడు హే భగవ నామ్న భూయ కిమస్తి నామకంటే గొప్పది ఏదైనా ఉందా ఏమిటి గొప్పదంటే అర్థం ఏంటండి దేంట్లో గొప్ప బ్రహ్మగా భావన చేయదగ్గది నామము కంటే గొప్పది బ్రహ్మగా భావన చేయటంలో నామము కంటే గొప్పది ఇప్పుడు ప్రతిమని విష్ణువుగా భావన చేయటం గొప్పది దానికంటే గొప్పది ఏమిటి కేవలం ప్రతిమ మాత్రమునందు విష్ణువుని కాకుండా సర్వనామముల ఎందు నామ మాత్రము అందు విష్ణువుని భావన చేయటం ఇంకా గొప్పది ఇంకా గొప్పది మంచిది ఇంకా అంతకంటే గొప్పది ఏదైనా ఉందా అంటే గొప్పంటే ఏమిటి అంతకంటే సూక్ష్మమైన తత్వమును నిర్దేశించి దీనియందు నీవు బ్రహ్మ భావన చెయ్యి అని చెప్పినట్లయితే ఆ సూక్ష్మత్వాన్ని బట్టి బ్రహ్మకు ఒక్క అడుగు ముందుకు వెళ్ళినట్టధంగా క్రమంగా అడుగు మీద అడుగు పెంచుకుంటూ పోతాడన్న ఇరవై ఆరో ఖండ వరకు అలా సాగుతూ ఉంటుంది ఇరవై ఆరు వరకు ఉండదు మధ్యలో పది పద్నాలుగు పదిహేను స్టెప్లు అయినా ఉన్నాయి గుర్తు లేదు నాకు మీకే చూస్తారు కాబట్టి అలాగే స్టెప్ వైజ్ అలా వికాసాన్ని మనకి శృతి చేపట్టుకు తీసుకెళ్తుంది అది ప్రణాళిక ఆ ప్రణాళికని బట్టి ఆయన అడుగుతున్నాడు నామకంటే గొప్పది ఉందా అంటే గొప్పది అంటే ఏదైతే బ్రహ్మ భావన చేయటానికి యోగ్యమైనదో అది నామం చేస్తే చాలదా అంటే నామం కంటే కూడా ఇంకా ఎక్కువ ఫలాన్ని ఇచ్చేది ఇంకా ఎక్కువ విలువైనది విలువంటే బ్రహ్మస్వరూపానికి మరింత దగ్గరిగా తీసుకువెళ్లేది బ్రహ్మదృష్టి బ్రహ్మభావన చేయటానికి యోగ్యమైనది మరి ఏదైనా నామకంటే గొప్పది ఉన్నదా అని ప్రశ్నకు అర్థం సనత్కుమార ఆహా నామ్నో భావూయ వాకి ఏవానర్థం సనత్ కుమారుడు సమాధానం చెప్తున్నాడు ఉంది నిశ్చయంగా ఉంది నామము కంటే గొప్పది ఉన్నది అని ఆయన ఊరుకున్నాడు ఇత్యుక్త ఆహా తన్మే భగవాన్ బ్రవీత్ ఓహో అలాగా ఉందండి చాలా సంతోషం ఉన్నట్లయితే దయచేసి పూజ్యులైన మీరు నాకు దాన్ని అనుగ్రహించవలసింది చెప్పవలసింది ఇది ఛాందోగ్యోపనిషచ్చాంకర భాష్యే సప్తమాధ్యాయ ప్రథమ ఖండ ఇలాగా నారదుడు ఆత్మను గురించి చెప్పన్నాడు కదా ఆత్మను గురించి చెప్పమంటే డైరెక్ట్ గా ఆత్మే చెప్పకుండగా మళ్ళీ మధ్యలో ఈ స్టెప్స్ అన్ని ఎందుకండి అంటే డైరెక్ట్ గా ఆత్మను చెప్తే ఆయనకు తెలుసు తెలియకపో క్రమక్రమంగా చెప్తే మంచి కదండి ఇప్పుడు దేవుడంటే విష్ణు ప్రతి ముందు అదే దేవుడు అనేవాడికి ఆత్మ దైవం రా అని చెప్తే వాడికి వాడు ఎలా చెప్తారు మీరు ఈజీ రెడీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ నా వాడికి ఏం చెప్పాలి అయ్యా అలా విష్ణువే తప్పింక దేవుడు ఎవడు కాదా ఎవడు చెప్పాడు నీకు అన్ని రూపాలు దేవుడే నువ్వు ఏ శాస్త్రం చూసి చెప్తున్నావు నువ్వు అని చెప్పాలి శాస్త్రాలు ఏమైనా చదివేవా భాగవతం చూసావా భాగవతంలో ఏం చెప్పలేదు రూపాలన్నీ విష్ణువు యొక్క రూపాలే చెప్పలేదు సో ఏ యథామాం ప్రపంచంతో తాం తథైవ భజామ్యహం అని చెప్పలేదు సకల రూపములు నా రూపాలే అని ఆయన చెప్పలేదు కాబట్టి ఎవిటాయా విష్ణువు ఒక్క రూపమే గొప్పది ఇంకే రూపం గొప్పది కాదంటావు అలా మాయకుళ్ళ ఉన్నావే అని మనం బోధించాలి వాడికి నామనే బోధించాలి నామని రూపాన్ని నామని బోధించాలి అంతేగాని డైరెక్ట్ గా ఆత్మే బ్రహ్మ అంటే వాడి మతిపోతున్నాడు కాబట్టి క్రమక్రమంగా బోధించాలి నారదుడికి కూడా అలాగే బోషిస్తున్నాడు ఎందుకంటే నారదుడికి డిసడ్వాంటేజ్ ఉంటుంది ఏమిటంటే ఆ డిసడ్వాంటేజ్ మొత్తం విద్యలన్నీ బట్టి పట్టుకు ఫ్రీ మైండ్ తోటి వచ్చినట్లయితే ఏమీ నేను ఏమీ చదువుకోలేదని నేను వచ్చాడంటే పాఠం సైలుగ్గా చెప్పుండేవాడు ఇన్ని చదువుకుని వచ్చానంటే కొంచెం ఇబ్బందే అడ్వాంటేజ్ ఉంటుంది డిసడ్వాంటేజ్ ఉంటుంది ఎనీవే అని నేను ఇది ఎందుకు చెప్పానంటే ఇక్కడ టీకాకారుడు దాని మీద తల గడిబిడ ఆయన అని చేతను ఆ క్రమ క్రమ పద్ధతికి ఉండే విశిష్టతని చెప్పడం కోసం చెప్పాడు తర్వాత ఇక్కడ నామ ఉపాసన చెప్పారు ఎందుకని నామోపాసన చెప్పడం కోసం బయలుదేరిందా ఈ ప్రకరణం కాదు ప్రకరణం ఎందుకు బయలుదేరిందంటే బ్రహ్మాత్మను చెప్పడం కోసం ప్రకరణం బయలుదేరింది కానీ అవాంతరంగా అంటే మధ్యలో ఒక స్టెప్పుగా నామోపా నామ ప్రసంగం వచ్చింది ఒక స్టెప్ కింద నామ ప్రసంగం వచ్చింది కనుక ప్రసంగాన్ని బట్టి కొన్ని ఉపాసనలు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కాశీకి బయలుదేరాడు కాశీకి బయలుదేరితే మధ్యలో రైలాగింది రైలు ఆగిన చోట ఓ దేవాలయం ఉంది దానికో దండం పెట్టుకుంటాడు దీనికి ఎందుకు దండం పెట్టాలి కాశీకి కదా మనం దండం పెట్టాల్సిందని మానేయుడు దీనికి ఓ దండం పెట్టాడు సరే ఇక దండం ఇక్కడే పెట్టావు కాబట్టి ఇంకా కాశీ ఎందుకు ఇక్కడే కూర్చోంటే దాని అలా కూర్చోదు మళ్ళీ కాశీకి వెళ్తాడు కాబట్టి అలాగా స్టెప్ వైజ్ యాత్ర నడుస్తూ అది సమాచారం ఓకే తర్వాత ఖండా వాగ్వానో భూయసీ వాగ్వాదం విజ్ఞాపతి యజుర్వేదం సామవేద పాటంతా వేదంలో రిపిటేషన్ ఎక్సత్రాలు ఉండవు మళ్ళీ లిస్ట్ అంతా చెప్పేస్తారె ఆథర్వం చతుర్థం ఇతిహాసపురాణం పంచమం వేదానా వేదం పిత్ర్యం రాశి క్యమేకాయన ద్రహ్మ విద్యా భూతవిద్యాం క్షత్రవిద్యా నక్షత్రవిద్యాం సర్పదేవన విద్యా పృథివీ వాయుంచాకాశం ఆపశ తేజ్చ దేవాంశ మనుష్యాంశ పశుంశ వయాంసి తృణవనస్పతీన్ శ్వాపదాన్ ఆకేతంగిపీలి ాధర్మ సత్యం సాధుచు హృదయజ్ఞాహృదయ యై వాక్ నాభవిష్యత్మో నాధర్మ ష్యత్ నత సాధు నా సాధు నృదయజ్ఞో నాహృదయ వాగేత విజ్ఞాపయ వాచముపాస్వగోమంత్రా నామొప్పదండే ంటే గొప్పది వాక్ వాక్ అంటే స్పీచ్ కాదు స్పీచ్ కాదు ఆర్గన్ ఆఫ్ స్పీచ్ వాగింద్రియం స్పీచ్ అంటే నామే కదండి ఇప్పుడు రామహ అన్నారు రామహ అంటే నామది మర్కట అన్నా నామే ఏదైనా నామే కానీ నామలో మనకి సంస్కృతంలో ఏ మొదటి నామం ఏమిటి రామ అందుకోసం రామ సో రామ అన్నారు నామ గొప్పది కాబట్టి మీరు ఆలోచించండి రామ అనే నామం గొప్పదా రామ అనే నామాన్ని ఉచ్చరించిన వాగింద్రియము గొప్పగా వాగింద్రియం గొప్పదని వేదాంతులు చెప్తారు అది చెప్పాలంటే వాడు వేదాంత అయి వేదాంతి కానివాడు ఏమంటాడు వాగింద్రియం గొప్ప ఏమిటి ఎందుకు పనికిరాదు రామ నామే గొప్పది అంటాడు భాష్యం గొప్పంతా భాష్యంందే స్థూల ప్రతిమా స్థూల బుద్ధి సో కానీ మరి వేదాంతంలో అధ్యాత్మంలోకి వచ్చేసారు అప్పుడే అప్పుడే అధ్యాత్మ విద్య కదా ఇది అధ్యాత్మ విద్య విద్యానా వేదాంతం అంటే అధ్యాత్మ విద్య ఆత్మస్వరూపానికి సంబంధించిన విద్య ఆత్మ అంటే ఎక్కడ ప్రారంభమవుతుంది ఆత్మ దేహంతో ప్రారంభమవుతుంది దేహము మీ ఎక్కడ ప్రారంభమవుతుందండి బాడీతో దిగినవుతుంది మైండ్ బాడీకి బయట ఉంటుంది మైండ్ మై పార్ట్ ఇప్పుడు మై పాట్ అన్నాడు మీ ఎక్కడ బిగన్ అవుతుంది బాడీతో బిగన్ ఇంకా అక్కడి నుంచి అధ్యాత్మే సో నామము గొప్పది చాలా గొప్పది కానీ నామము కంటే వాగింద్రియము ఇంకా గొప్పది ఎందుకో తెలుసిన వాగ్వై ఋగ్వేదం విజ్ఞాపయతి ఋగ్వేదాన్ని ఇదర బోధించాలి అంటే చెప్పాలి అంటే అది ఎలా చెప్పాలండి వాగింద్రియమే చెప్తుంది యజుర్వేదం మాట ఏమిటి అది వాగింద్రియమే సామవేదం చెప్పాలంటే వాగింద్రియంతోటే చెప్తారా మరి అథర్వణ వేదం నాలుగో దాని మాట ఏమిటే అది వాగింద్రియంతోటే చెప్తారు ఇతిహాస పురాణాలు పంచమవేదం ఉన్నారే అవి మరి వ్యాకరణం పితృశ్రాద్ధ కల్పం నక్షత్ర రాశి అంటే ఏమిటండి రాశి అంటే మ్యాథమెటిక్స్ దానికి వాగింద్రియమే దైవం అంటే దైవం అంటే ఏదో చెప్పాం లిస్టులో ఓకే జ్యోతిషం దైవం అంటే జ్యోతిషం కాదు ఉత్పాత జ్ఞానం ఉప్ప ఎత్తక్వేక్స్ తుఫానులు వస్తాయనే జ్ఞానం ఉత్పాత జ్ఞానం సో అది వాగింద్రియంతో చెప్పాలి తర్వాత నిధి జ్ఞానం మినరాలజీ తర్కశాస్త్రం నీతి శాస్త్రం నిరుక్తం తర్వాత కల్పం ఛందస్సు పంచభూతములకు సంబంధించిన విద్య క్షత్ర విద్య ఆశ్చరి నక్షత్ర విద్య గారుడం సర్ప విద్య దేవజన విద్య అంటే పెర్ఫ్యూమరీ మొదలైన దేవజనుల విద్య మన బాలీవుడ్ ఎట్సెట్రా ఇవన్నీ చెప్పాలంటే దేంతో చెప్తారండి నామంతో వాక్కుతోటే వాగింద్రియంతో ఇంకా ఇంకా ఏమంటున్నారంటే అక్కడతో ఆగలేదు ఇంకా ఏవేవో లిస్ట్ యాడ్ అయింది అంతవరకు చూసి భాష్యం ఆ లిస్ట్ దగ్గరికి మళ్లీ ఉన్నాం వా అంటే మంత్రం అలా ప్రారంభమవుతోంది అని అర్థం దానికి మంత్ర ప్రారంభాన్ని సూచించారు వాక్ అంటే అర్థం చెప్తున్నారు వాకి ఇంద్రియం ఇంద్రియం అలా కాకుండా పదము అంటే నామం అయిపోతుంది నామం కంటే గొప్పది చెప్పడానికి ప్రారంభించి మళ్ళీ నామం దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి వాక్ అనే పదానికి అర్థం ఏమిటి ఇక్కడ ఇంద్రియం వాగింద్రియము ది ఆర్గన్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఉంటుందండి ఆర్గన్ ఆఫ్ స్పీచ్ ఎక్కడా అంటే ఒక చోట ఉండదు అది వ్యాపించి ఉంటుంది సో ఎక్కడ కన్ను అంటే ఎక్కడ ఉంటుంది రెప్పలు కనుగురుడు లోపల ఇంకా అదంతా వ్యాపించి కన్ను అవుతుంది అలాగనమాట జిఫ్పామూలాదిషూ అష్టసుథానే సుస్థితం వర్ణానాం అభివ్యంజకం ఈ ఇంద్రియము ఇది ఆ ఇంద్రియం ఏమిటంటే అదొక శక్తి వర్ణానాం అభివ్యంజకం పదములను అక్షరములను స్పష్టంగా విడదీసి పలకడానికి ఉపయోగించే శక్తి అది వాగింద్రియం శిశూనందు ఉండదు శిశూనందు రాండు సమానంగా పలికేస్తాయి కూర అనంటే కూల అంటాడు అంటే ఆ విడదీనం ఇంకా చేత కాలేదన్నమాట ఇంద్రియం ఇంకా డెవలప్ కాలేదు కానీ పొటెన్షియల్ గా ఉంటుంది ఒకప్పుడు మాట్లాడే శక్తి పొటెన్షియల్ గా కూడా లేదనుకోండి వారి గుర్రవలో మాటలన్నీ ఉంటాయి వాగింద్రియం ఉండదు తన చిన్నపిల్లల్లో వాగింద్రియం పొటెన్షియల్ గా ఉంది వాళ్ళకి ఎన్నెన్నో భావాలు ఉంటాయి చెప్పాలని ఉంటుంది కానీ ఇంకా శబ్దజాలం ఉండదు అది తర్వాత వస్తుంది అది ఈ స్థితులన్నీ మనకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఆ వాగింద్రియమనేది పదములను ఆ అక్షరాలను విడివిడిగా ఉచ్చరించడానికి ఉండే శక్తి అది వాగింద్రియం పొన్నానాం అభివ్యంజకం ఆ శక్తి ఎక్కడుంది అంటే ఎనిమిది స్థానముల ఎందు ఉంది అంటున్నారు అష్టసు స్థానేషు స్థితం ఎనిమిది ఎక్కడ ఎక్కడ ఎనిమిది అంటే జిప్పా మూలము అంటే ప్రారంభించండి అక్కడి నుంచి మొదలు పెట్టండి జిప్పామూలము కొండనాలుక తర్వాత కంఠము కొండ నాలుగు పైనే కంఠముంది లేకపోతే పైన ఒక ఎంతో తక్కువ మొత్తానికి అక్కడే కంఠము ఏమండి తర్వాత ఆ దంతములు కూడా మూడు దంతములు ఓకే మూర్ధ మూర్ధ అంటే పై అప్పర్జ అప్పై దవడ అంటూ దంతాలు చెప్పాను ముక్కు కూడా ఉంటుంది ముక్కు ఉంటుంది ఐదు రెండు పెదవులు కలిపి ఉంటాయి ఓష్టౌ ఆరయ్యాయి ఓష్టౌలు రెండు రెండు కింద లెక్కట్టండి ఏడయ్యాయి క్రింది దవడ వేసుకోండి ఇరువిరి అయ్యాయి సో అష్టౌ స్థానాన్ని వర్ణానా ఉరకంఠ శిరస్త జిహ్వామూలంచ దంతాచ నాసిపో తాలుచ అంటే ఓ శ్లోకం ఆ శ్లోకాన్ని మనసులో పెట్టుకుని శంకరంలో అష్టసు స్థానేషు అని పాణిని శిక్షలో ఎనిమిది స్థానాల్ని నిర్దేశించారు అది మనసులో పెట్టుకుని కాబట్టి ఈ ఎనిమిది స్థానాల్లో ఉంటుంది ఏది ఆ ఇంద్రియం ఆ ఇంద్రియము శక్తి అది అది అది ప్రకటమైనప్పుడు ఆయా అక్షరాలు పైకి ఆ అన్నారు అనుకోండి అంటే కంఠస్థానంలో ఆ ఇంద్రియ శక్తి ప్రకటమైంది మా అన్నారనుకోండి ముక్కు పెదవులు అంటే దంతములు పెదవులు అలాగ స ఇవన్నీ కూడా ఊర్ధ్వ పై దవడ సో ఈ విధంగా ఆయా స్థానాలలో ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది దాని కారణంగానే నామాములు అన్ని ఉచ్చరింపబడతాయి అంటున్నారు వర్ణాశ్చ నామేతి నామ్నో వాగ్భూయసీ ఇ వర్ణములంటే ఏమిటండి అక్షరములంటే ఏమిటి అవేగా నామంటే అక్షరములను ఒక పద్ధతిలో సమకూ కూర్స్తే దానికే నామ అని రాహ రా అకారం మలిపితే నామం కాబట్టి నామ అంటే వర్ణములే వర్ణాశ్చ నామ ఇది అంటే దాంట్లో మళ్ళీ ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉన్నాయి వర్ణాశ్చ నామ అన్నది మీమాంసముల యొక్క సిద్ధాంతం వ్యాకరణ శాస్త్రజ్ఞులు వర్ణములను నామ అని ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు నామని ఎలా చెప్తారంటే ఇప్పుడు రామహ రా దీంట్లో పదం ఏది రామహ రామహ పదం అంటే మీరు హా అనేప్పటికీ రాపోయింది మాపోయింది ఏది పదం రా అనగానే రాపోయింది అలా పుట్టిపోయింది కదా మళ్ళీ గ్యాప్ వచ్చేసింది మధ్యలో మళ్ళీ మా అన్నారు మా అనగానే అది పుట్టిపోయింది ఇప్పుడు పదం ఏది ఎక్కడుంది చూపించండి పదం ఎక్కడున్న అంటే పదానుభవం కలుగుతోంది కదా కాబట్టి ఏమన్నా వ్యాకరణ శాస్త్రవ్ఞలు ఏమన్నారంటే రా అనేది పుట్టి నశించి ఒక సంస్కారాన్ని మన మనస్సులో పాడేసుకుంది ఆ తర్వాత సంస్కారం వీళ్ళందరూ కంప్యూటర్ స్పెషలిస్టులు వీళ్ళు కంప్యూటర్ లో బైట్స్ లెక్కేస్తారు అలాగే ఇన్ని కిలో బైట్స్ అన్ని కిలో బైట్స్ అని ఇలాగే లెక్కేస్తారు మా అనేది మళ్లీ అది పుట్టిపోతుంది ఆ సంస్కారం మనస్సులో పడుతుంది సో రా సంస్కారం పడింది మా సంస్కారం పడింది కానీ మరా క్రమం వేరు రామా క్రమం వేరు కాబట్టి క్రమ సంస్కారం కూడా కలుస్తుంది కాలంలో మొదటి ఇది వచ్చింది తర్వాత అది వచ్చిందనే క్రమ సంస్కారం సో వర్ణ క్రమ సంస్కార విశిష్టములైన వర్ణ సంస్కారములన్నీ కలిసి అంతిమంగా అట్ ది ఎండ్ ఆఫ్ ది లాస్ట్ సంస్కారీ ఆ సంస్కారం పూర్తయిపోయింది మ సంస్కారం పూర్తయిపోయింది క్రమ సంస్కారం ఉంది దాని వెనకాల రా సంస్కారం ఉంది అవన్నీ కలిపి మ సంస్కారంతో కలిపినప్పుడు హఠాత్తుగా ఒక ఎక్స్ప్లోషన్ లాగా అయ్యి మీకు రామశబ్ద జ్ఞానం కలుగుతుంది దానికి స్ఫోట అని పేరు స్ఫోట వ్యాకరణ శాస్త్రం నిలవ నేను ఏదో స్థూలంగా చెప్పాను వ్యాకరణ పండుతులు ఇంకా లోతుగా చెప్తారు దాని గురించి మీమాంసకులు ఏమన్నారంటే ఇంత కష్టపెట్టకండి మన అనుభవంలో ఉన్న బట్టి పోతే పోతుంది మీరు ఎవరైనా పిలిచి రామ అనే పదం ఏమిటిరా బాబు అని అడిగితే వాడు ఏం చెప్తాడు ప్రకార ఆకారములు మకారాకారము రామ అని చెప్తాడు పిల్లవాడిని అడిగితే అదే చెప్తాడు అదే వర్ణ పదాలు అదే పదం వర్ణాశ్చనామా వర్ణములే పదం అనుభవంలో ఉన్నదే సరళంగా ఏది తెలుస్తుందో అదే సత్యం బాగా కాంప్లికేట్ చేసి పెడితే అది సత్యం ఎక్కడవుతుంది సో సరళంగా ఉన్నదే సత్యం అని మీమాంసకుల యొక్క మతం శంకరులు ఆయనకి ఆయన సిద్ధాంతంలో నామ ఇప్పుడు దాని గురించి మళ్ళీ పెద్ద నామ ఇవైతే దాని గురించి పెద్ద థీరి ఎందుకు అనవసరం కాబట్టి ఆయనతో సొంత థీరీ అని కాదండి మీరేదో మీరు కూడా దార్శనికులు కదా దర్శన శాస్త్రంలో చెయ్యి అందిచే వేసిన వారు కదా అందివేసిన చెయ్యి కాబట్టి ఏదైనా ఒక అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటి అంటే మేము మీమాంసకుల్ని అంగీకరిస్తున్నాము దేవతాధికరణంలో వస్తుంది ప్రసంగం మీమాంసకుల యొక్క సిద్ధాంతం వర్షగణ అనే ఒక ఆచార్యుడు ఉన్నాడు మీమాంసకాచార్యుడు ఆయనే ఈ విషయాన్ని బాగా ప్రతిపాదన కాబట్టి ఆయన చెప్పింది చాలా బాగుంది మేము దాన్ని అంగీకరిస్తున్నాం అని శంకర్లతో శంకర్లు మేము అంగీకరిస్తున్నాం అన్నారంటే ఇంకా అది అల్టిమేట్ అనమాటది ఇంకా దాని మీద మళ్ళీ ఇంకా అప్పీల్ లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు బుటా సింగ్ రిజైన్ చేసేయాల్సిందే ఈ హోల్డా ది పోస్ట్ సో అలాగే ఎనీవే వర్ణ అదే అదంతా నేను మనసులో పెట్టుకున్నా ఆ పదానికి అర్థం చెప్పాను వర్ణాశ్చనామ శంకర్లు ఆ మీమాంసక మతాన్ని పెట్టి కొట్ చేస్తున్నారు వ్యాకరణ మతాన్ని ఒప్పుకోరు వర్ణాశ్చనం వ్యాకరణమతో అంటే పతంజలి వాళ్ళు చెప్పింది కాదు తరువాతి కాలంలో వచ్చిన వైయాకరణుడు నాగేశ భట్టు కయ్యటుడు వీళ్ళందరూ ఏవేవో చాలా గడబడ చేస్తారు వాళ్ళందరినీ చూసే శంకరులు నహి నహి రక్షకు దుఃఖీకరణే అన్నాడు ఆ వాతావరణం చూసే ఎనీవే వర్ణాశ్చనమేటి నామ్నహా వాక్ భూయసి ఇత్యతే నామము కంటే వాక్కు గొప్పది ఏమంటే ఇదే ప్రిన్సిపల్ని అప్లై చేసి మీరు చెప్పండి దేవుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడవుతాడు ఎందుకంటే దేవుణ్ణి దేవుడు చేసింది ఎవడు నామం కంటే వాక్కు గొప్పదైనప్పుడు దేవుడు కంటే భక్తుడు గొప్పవాడవుతాడు అవునండి ఇదే ప్రిన్సిపల్ని అప్లై చేసి చెప్పండి టీచర్ గొప్పవాడా విద్యార్థి గొప్పవాడా విద్యార్థి గొప్పవాడవుతాడు ఎందుకంటే టీచర్ ని టీచర్గా నిలబెట్టేది విద్యార్థి అది అంచేతనే గృహస్థాశ్రమం గొప్పదా సన్యాసం గొప్పదా అంటే గృహస్థాశ్రమమే గొప్పది ఎందుకంటే సన్యాసికి బతుకుని కల్పించేది గృహస్థాశ్రమం సన్యాసాశ్రమం గొప్పదైతే గృహస్థాశ్రమం అంతకంటే గొప్పదవుతుంది ఎందుకంటే సర్వోపకార ఆశ్రమం సన్యాసాశ్రమాన్ని గొప్పదైతే దానికి కూడా ఉపకారం చేసే ఆశ్రమం ఇంకా గొప్పది అవ్వాలి దట్ ఈస్ టూ దట్ ఈస్ హౌట్ ఈస్ రియల్లీ ఇట్ ఈస్ లైక్ మరి అటువంటిప్పుడు ఈ సన్యాసం ఎందుకు సన్యాసం అది ప్రారంభాధీనంగా వస్తుంది అదేమి వీడంతట వీడు ఏదో ఉద్భవించింది అదేమో అలా కాదు ఇది అలా రాస్తారు ఇక్కడ అక్కడ దట్ ఈ సీరియస్లీ అది ప్రారంభాధీనంగా వచ్చి తప్ప మరేం కాదు ఎనీవే పూజసి త్లిచే తర్వాత వాక్కు గొప్పది నామం కంటే అని చెప్పటానికి ఒక జనరల్ ప్రిన్సిపుల్ చెప్తున్నారు కార్యాధి కారణం భూయో దృష్టంలోకే ఓకే కార్యాధి కారణం ఏముంది భూయో లేకపోతే ఏమి వాక్యం కంప్లీట్ కాదు ఎలాగంటే కారణము కంటే కార్యము లోకములో ఉన్నది ఏమి తెలిసిందండి కార్యము కంటే కారణము లోకములో ఉన్నది అంటే ఏం తెలిసింది కార్యము కంటే కారణము గొప్పదని లోకములో ఉన్నది అని చెప్పద్దు గొప్పది అనే మాట ఉద్దండి ఇక్కడ మాట్లాడుతున్నది అదే కదా భూయ ఉండాలి కార్యాధి కారణం భూయో భూయ అంటే భూయో భూయో దృష్టం లోకే యథాపుత్రాత్ పితా తద్వత్ పుత్రుడు గొప్ప పిత గొప్ప పితే గొప్ప పిత అంటే తండ్రి ఎందుకని పిత కారణము పుత్రుడు కార్యము కార్యం కంటే కారణం గొప్ప అలాగే వాగింద్రియం పితవంటిది నామము పుత్రుడు దీని నుంచి పుడుతుంది కదా కాబట్టి పుత్రుడి కంటే పిత గొప్ప అయినట్టుగా నామము కంటే వాక్కు వాగింద్రియము గొప్పది ఎప్పుడు కూడా కార్యము కంటే కారణము గొప్పది ఎందువల్లంటే అనేక కారణాలు చెప్తారు కార్యం కంటే కారణము సూక్ష్మము కార్యము స్థూలము కారణము సూక్ష్మము ఒకటే కార్యము వ్యాప్యము కారణము వ్యాపకము కార్యం ఎప్పుడు ప్రిర్వేడెడ్గా ఉంటుంది కారణం ప్రిర్వేజింగ్గా ఉంటుంది ఇప్పుడు మట్టి ఉందనుకోండి మట్టి కొండలోనూ ఉంటుంది సర్వత్రా ఉంటుంది కుండ కుండలోనే ఉంటుంది ఇంకెక్కడా ఉండదు వ్యాప్యం ఇది వ్యాపకం అది సెకండ్ రీజన్ కార్యము స్థూలము కారణము సూక్ష్మం ఫోర్త్ రీజన్ కార్యము ఒకే కాలంలో ఉంటుంది కారణము మూడు కాలాలలోనూ ఉంటుంది ఎన్ని చూడండి కాబట్టి కార్యం కంటే కారణం గొప్పది నామం కంటే వాగింద్రియము గొప్పది కథం వాక్ నా భూయసీ ఇలాహ వాగింద్రియము నామకంటే గొప్పది అనే విషయాన్ని శృతి బాగా విస్తారంగా వివరించి చెప్తోంది ఎలాగంటే వాగ్వై వాగ్వై ఋగ్వేదం విజ్ఞాపయ అయేద ఋగ్వేదాన్ని విజ్ఞాపనం చేయటం అంటే తెలుపుడు చేయడం తెలుపుడు చేసి ఇది ఎవరు వాక్య అయం ఋగ్వేద ఇది ఇదండి ఋగ్వ్వేదం అంటే సపోజ్ ఋగ్వేదం అంటే ఏంటంటే మీరు అడిగారనుకోండి అడిగితే అగ్నిమీడే పురోహితం యజ్ఞ దేవ మృత్విజం కోతాహారం రత్నాధాతామం అని చెప్తారు వాళ్ళు ఋగ్వేద పండితులు అలా చెప్తారు చెప్పి ఇది ఋగ్వేదము మీరు ఎప్పుడైనా పూజలో ఉన్నప్పుడు ఇది ఋగ్వేద పారాయణం అవధారయా అని ఇది చెప్తారు ఇది ఉంటారు కాబట్టి తెలుపుడు చేసేది విజ్ఞాపన చేయటం తెలుపుడు చేయటం తెలుపుడు చేసేది ఏది వాగింద్రియ ఋగ్వేదం నామైతే వాగింద్రియము ఆ నామను కూడా ప్రకటించిది తెలుపుడు చేసేది కాబట్టి వాగింద్రియం గొప్పది తుర్వేదమిత్యాది సమానం ఆ లిస్టులో మిగతా అవన్నీ కూడా అదేవిధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది వాటిని అన్నింటినీ వాగింద్రియమే తెలుపుడు చేస్తోంది కనుక అవన్నీ నామలైతే వాటికి కారణమైన వాగింద్రియము నామము కంటే గొప్పది ఇప్పుడు లిస్టు చూడండి మళ్ళీ నేను పృథివిని ఇది పృథివీ పృథివీ అనే నామాన్ని పృథివీ నా రూపం పృథివీ రూపం అండి ఆ రూపాన్ని నిర్దేశించేది పృథివీ అనే నామం ఆ నామాన్ని నిర్దేశించేది వాగింద్రియం పృథివి అలాగే పంచభూతం ఒక పృథివే కాదు పృథివీ వాయువు ఆకాశము అప్పు తేజస్సు ఈ ఐదు పంచభూతాలని పంచభూతాలుగా నిర్దేశిస్తూ ఉండేది కాబట్టి పంచభూతములకు ఉండే నామములు ఉన్నాయే వాటికంటే ఇన్ జనరల్ ఎనీ నామం కంటే వాగింద్రియం గొప్పది స్వర్గము అని స్వర్గం గొప్పది ఏమండి స్వర్గం గొప్పదైతే స్వర్గానికి వెళ్లే ఉపాయం చెప్పే శాస్త్రం గొప్పడా అవుతుందా కదా దానికంటే ఇది గొప్పదాం ఆ శాస్త్రాన్ని ఉచ్చరించే వాగింద్రియం దానికంటే కూడా దివం సో దివముని తెలుపుడికి దివం అంటే స్వర్గమును బోధించేది ఏమిటి వేద ద్వారా వాగింద్రియమే బోధిస్తోంది కనుక ఆ దివం కంటే కూడా వాగింద్రియమే గొప్పది దేవాతల దేవతలను బోధించేది ఏదండి దేవాన్ని చోధయతి విజ్ఞాపయతి ఋగ్వేదాన్ని ఏది బోధించింది వాగింద్రియం దేవతల గురించి తెలుపుడు చేసేది ఏది వాగింద్రియం మనుష్యుల గురించి తెలుపుడు చేసేది వాగింద్రియమే పశువుల గురించి పక్షుల గురించి తెలుపుడు చేసేది వాగింద్రియమే బోటనీని బోటనీ అంటే ఏమిటి గడ్డి పరకల దగ్గర నుంచి చెట్ల పెద్ద చెట్ల వరకు వనస్పతి అంటే పెద్ద చెట్టు అని అర్థం మర్రి మొదలైన చెట్టు వనస్పతి అంటారు సో గడ్డి పరకల మొదలుకుని వనస్పతి వరకు ఉండేటువంటి ఆ ఫ్లోరాన్ చెప్పేది ఏది వాగింద్రియం తర్వాత ఇంకా ఫాన అంటే పశుపక్ష్యాదులు జువాలజీ చెప్పేది వాగింద్రియమే ఏమిటవి శ్వాపదాని అంటే క్రూర మృగములు సింహములు అంటే కార్నివరస్ యానిమల్స్ సింహం మంత్రంలో లేవండి నేను మంత్రం చదువుతున్నాను మంత్రం చదువుతున్నాను శంకర్లు ఏం చెప్పలేదు శ్వాపదాని శ్వాపదములు అంటే కార్నివరస్ యానిమల్స్ అంటే హింస చేసి భక్షించే వాటిని శ్వాపదములు అని అంటారు అడవిలో ఉండే శ్వాపదములు ఏమిటి సింహాలు పెద్ద పుల్లు మొదలై గ్రామాల్లో ఉండే శ్వాపదాలు కొన్ని ఉన్నాయి అవేమిటి కుక్కలు కుక్క కార్నివరస్ చాలా ఈ కుక్కను చూసారా ఇట్ ఈజ్ ఎ కార్నివరస్ శానిమల్ ఆ విషయాన్ని మనం విస్మరించరా ఇవన్నీ మరి నేను చదువుతూ ఉంటాను నేను చదివిన దృష్ట వృత్తాంతం మీరు చెప్పంటారా ఫ్రాన్స్ ఈ మధ్యన చాలా పెద్ద కాంట్రవర్సీ న్యూయార్క్ టైమ్స్ నిండా రెండు నెలలు ఇదే కాంట్రవర్సీ నడిచింది ఫ్రాన్స్ లో ఒక యువతి ఉన్నది ప్యారిస్ నగరంలో ఆవిడ కుక్కను పెంచుతూ ఉంటుంది ఆవిడికి మనస్తాపం ఎందుకంటే బాగా డబ్బు ఉంటే కొంత మనస్తాపం కూడా తోడుగా ఉంటుంది అది ఏం ప్రారంభమో మరి అలా ఉంది సమాజంలో అలా డబ్బు అధికమయ్యి కొలది రిచెస్ పెరిగి కొలది మనస్తాపాలు పెరిగిపోతున్నాయి నేను అలా అనుకునేవాడిని కాదు ఒకప్పుడు అని క్రమంగా నాకు అలా అనిపిస్తుంది అలా పెద్దలు చెప్పారు నాకు కూడా అలా అనిపిస్తుంది సో ఆమె చాలా ధనవంతురాలు సినిమా యాక్టర్స్ కూడా బాగా ధనవంతురాలు ఒక కుక్కని ధనవంతులు ఉంటే మరి కుక్కను కూడా పెంచుతారు కదా ఇప్పుడు డబ్బు లేదనుకోండి డబ్బు సంపాదించుకుని బతుకు వెళ్ళదీయంలోనే వీడికి కాలక్షేపం అయిపోతుంది ఇంక మళ్ళీ కుక్కలు ఎక్కడ పెంచుతాడు కుక్కలు ఈ రోడ్డు మీద వెళ్ళే మళ్ళీ ఇంకో స్వత కుక్కటేంటి దీనికి రోజు ఉద్యోగం చేయడానికి టైం చాలకపోతూ ఉంటాయి కాబట్టి ఎంతో ఎకనామిక్ సిచ్యువేషన్ బాగుండాలి కుక్కను పెంచాలంటే ఆవిడ కుక్కను పెంచుతుంది సినిమా యాక్టర్స్ ఓ సొంత కుక్క ఒకటి అంతా బానే ఉంది ఆవిడ ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకోవటం కోసమని స్లీపింగ్ పిల్స్ మింగింది స్లీపింగ్ పిల్స్ మింగేసి అలాగే మా పడుకుందుకు వెళ్దామని మరి ఎక్కడికో గదిలోకి వెళ్దామని ఏదో ప్రయత్నం ఆ డ్రాయింగ్ రూమ్ లోనో ఎక్కడో పడిపోయింది పడిపోయి షీ లాస్ట్ కాన్షియస్నెస్ ఈ కుక్క కార్నివరస్ యానిమల్ అది కుక్క విశ్వాస విశ్వాసము గల జంతువు అని మన వాళ్ళు చెప్తారు కరెక్ట్ కానీ అంతర్తో ఆపేయకూడదు హాఫ్ ట్రూత్ ఈస్ వెరీ డేంజరస్ కుక్క విశ్వాసము గల మాంసమును భక్షించే జంతువు అని చెప్పాలి ఎందుకంటే కుక్క యజమాని అటాక్ చేస్తుంది మీరు తెలుసా సంగతి మీరు ఎప్పుడైనా చూశారా లేదా నేను చూశాను వెయ్యిళ్ళ పూజారిని కనుక నేను చూశాను మా మిత్రుడు ఒక ఆయన కేవీ రావు గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన కుక్కను పెంచేవారు ఓ రోజు ఆయన హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి చూడడానికి వెళ్ళారు నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నారో పాపం ఏమన్నారో పంపేసిందని ఒంటి నిండా గాయాలు ముఖం మీద చేతులకి ఎక్కడ పడితే అక్కడ గాయాలు ఘాట్లు లోతైన ఘాట్లు అవన్నీ కుక్క పెట్టింది ఏమిటంటే ఆ కుక్కం ఏంటంటే చాలా విధేయంగా ఉండేది కదా అంటే ఏమోనండి ఓ రోజున దానికి మతిపోయి నా మీద అటాక్ చేసేసింది నేను తప్పించుకోలేకపోయింది దాన్ని అటాక్ నుంచి హాస్పిటల్లో హాస్పిటల్లో పదిహేను రోజులు ఉన్నారా సో ఆ తర్వాత ఆ కుక్కను షూట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదో ప్రారంభం ఆ కుక్కను షూట్ చేయాల్సి ఉంటుంది యు కె నాట్ లివిట్ ఎ లోన్ కుక్కను షూట్ చేస్తే మళ్ళీ కుక్కను సమ్మిన పాపానికి ఎవరినైనా ఓ పండితుని అడగాలి దీనికి ఏదైనా ప్రాయశ్చిక్ మళ్ళీ అడగాల్సి ఉంటుంది ఎందుకంటే పీకుతూ ఉంటుంది మనస్సులో అమెరికన్ వాడైతే షూట్ చేసి వారేస్తాడు వాడికి ఏమీ పట్టదు మన సమాజంలో అలా కుదరదు కదా ఏదో పాపభీతి కొంత ఉంటుంది కదా అలా బెంగా ఓడి పట్టుకుంటూ ఉంటుంది ఈ కుక్కను షూట్ చేసిన వారం రోజుల తర్వాత ఏదో లాటరీ రాకపోవడమో లేకపోతే ఫైనాన్స్ కంపెనీ మూసేయడం ఏదో జరిగింది అనుకోండి అదిగో దీని వల్లే ఇది అయిందని వీడు కనెక్షన్ కూడా పెట్టుకుంటాడు ఇది కదా ఇంకా ఏమవుతాయో అని ఇలాగ ఎనీవే టు వెంకటే షార్ట్ స్టోరీ ఆ కుక్క ఏం చేసిందంటే ఆమె ముఖాన్నంతని తినేసింది కొరికేసి తినేసింది బోన్స్ జా బోన్స్ బయటకు వచ్చేసి మొన్నటి పొద్దున్న పని వచ్చేప్పటికి ఇదే పరిస్థితి ఇది ఇంకా ఇది అన్కాన్షియస్ గా ఉంది స్లీపింగ్ ఫిల్స్ లో ఉంది కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరే ఆవిడికి మందులో వీరారు ఆ కుక్కను షూట్ చేశారు అదంతా అయింది ఆ వాళ్ళు ఏం చేశారంటే ఫేస్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేశారు ఆవిడికి అంటే అదే టైంలో యాక్సిడెంట్ లో చచ్చిపోయిన ఒక యువత ఆమె ముఖాన్ని వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసేశారు లివర్ ట్రాన్స్ప్లాంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కాకుండా ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చేసేశారు చేసే సర్జరీ సక్సెస్ The first face transplant, plastic surgery, the first place face transplant, that means that the human's cheeks cut the cheeks, this is the case. Now this is the case, and the other one is the case, and the other one is the case, and the other one is the case. The ethical issues, so, that's what we do, we do it, we do it. Now we have psychological treatment, psychotherapy, this is the case. దీని మీద బోల్డ్ వ్యాసాలు హడావిడి చేసింది కరెక్ట్ అని కొంతమంది తప్పు అని కొంతమంది ఇంత చర్చ చేసేది తప్పిస్తే ఈ కుక్కని పెంచడం అనవసరం అనే మాట కదా అది అది నేనే చెప్పాల్సి ఆ మాట నేనే చెప్పాల్సి కుక్క మాంస భక్షణం చేసే జంతువు అది మర్చిపోకూడదు కాబట్టి కుక్క కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది స్వంత కుక్క విషయంలో కూడా ఎనీవే శ్వాపదాని ఇక్కడ నుంచి అక్కడికి ఉరికే మధ్యలో ఏదో కథ పెట్ట కథ సో ఈ మాంసభక్ష నము చేసే జంతువులు ఉంటాయి అక్కడ మొదలు పెడితే చాలా తగ్గించి తక్కువ స్థాయిలోకి వస్తే అలా వస్తే ఎక్కడికి వస్తారు పక్షుల్ని మధ్యలో వేసుకోండి పతంగ అంటే పక్షులు అలా ఎంతవరకు డౌన్లోకి వెళ్తారంటే క్రిమికీటకముల వరకు వెళ్తారు వీటన్నింటి యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటిది శాస్త్రాలు ఉంటాయి ఆ శాస్త్రాలని బోధించిది మళ్ళీ వాగింద్రియమే ఆ పిపీలికం కూడాను క్రిమి కీటకాలే కాకుండా చీమలు మొదలైనవి కూడా తర్వాత ధర్మాన్ని అధర్మాన్ని సత్యాన్ని అసత్యం ఇది సత్యము ఇది అసత్యము ఇది మంచి ఇది చెడు సాధు అసాధు ఇదన్నీ చెప్పిది వాగింద్రియమే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు భాష్యకారులే అని చెప్పలేదు ఇంకా అక్కడ ఎక్స్ప్లనేషన్ ఒకటి వచ్చింది ఏమని హృదయజ్ఞంచ అహృదయజ్ఞించ భాష్యం చూద్దాం హృదయజ్ఞం హృదయ ప్రియం సద్విపరీతం అహృదయజ్ఞం హృదయము తెలిసిన వాడు అంటే అర్థం ఎట్టండి నా హృదయము తెలిసిన వాడు అంటే నా హృదయమునకు ప్రియమైన వాడు అని తెలియడం అంటే ప్రీతి అని అర్థం హృదయం దగ్గర పరిస్థితి అది వీడు నా హృదయమునకు ప్రియమైన వాడు అని మీరు వాగింద్రియం ద్వారా ప్రకటిస్తారు చెప్పాలి ఒకప్పుడు మీ ప్రేమకి నేను కృతార్థుడను కృతజ్ఞుడు నువ్వు నోటుతో చెప్పాలి చెప్పకపోతే ఎదురువాడి మనస్సుకి క్లేశం కలుగుతుంది థ్యాంక్స్ చెప్పేది ఎందుకు అయ్యా మీరు ఎంతో నాకు ఉపకారం చేశారని థ్యాంక్స్ చెప్తాం అలా థ్యాంక్స్ చెప్పి మనం సంతృప్తిని ఫీల్ అవుతాం అలా చెప్పి ఎదలవాళ్ళ మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తామో మన మనస్సుకి ఉల్లాసంగా ఉంటుంది అది ఎలా సాధ్యమైందంటే వాగింది వల్లే సాధ్యమవుతుంది ఒకప్పుడు ఎదుటివాడు చేసే పనులు మనకు అనుకూలంగా ఉండవు కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి అప్పుడు నోట్లో నాలుగు పెట్టుకుంటే ఎక్కడ కుదురుతుంది వాడు అలాగే కొనసాగిస్తాడు అప్పుడు మనం చెప్పాలి ఏమండే మీరు చేస్తున్నవి నాకు అనుకూలంగా లేదు మీరు దయచేసి ఇలా చేయొద్దు అని చెప్పాలి చెప్పకపోతే ఏమిటవుతుందంటే హాని కలుగుతుంది చెప్పాల్సి సో అలా చెప్పడానికి కూడా మనకి వాగింద్రియమే సహకారం చేస్తుంది కాబట్టి వాగింద్రియము గొప్పది యద్వై మంత్రం చూడండి యద్వై వాకు నా భవిష్యత్ సపోజ్ వాగింద్రియం లేదనుకోండి ఆయనకి ధర్మశాస్త్రాలన్నీ తెలుసు వాగింద్రియం లేదు ఇది ధర్మము ఇది అధర్మము అని చెప్పగలిగివాడా చెప్పలేకపోతాడు ధర్మ అధర్మ న్యజ్ఞాపయిష్య ధర్మమని కానీ అధర్మమని కానీ చదవడానికి తెలుసుకోవడానికి మళ్ళీ పూర్వమంతా శృతే ఉండి చదువంతా ఎదరవాడు చెప్పాలి వీడు విని మళ్ళీ చెప్పాలి ప్రింట్ లేదు ఒకప్పుడు ఆ దృష్టిలో మీరు ఆలోచించండి ధర్మాధర్మాలని కూడా కంఠస్థంగా చదువుకునేవారు పాపం శృతి పేరే అందువల్ల వచ్చింది లేఖనాలు అండి ఒక వాగేంద్రియం ద్వారా అఖరికి తోలు బొమ్మలాట్ ఉందనుకోండి ఉండి ఒకప్పుడు వాళ్ళు అలాగ తెల్లవారులు చెప్పేవారు పురాణం కింద చెప్పేవారు ఆ చెప్పంటే వాళ్ళకి పుస్తకాలు అవే ఉన్నాయి వాళ్ళకి ఎలా చెప్పేవారు అంటే తండ్రి దగ్గర నేర్చుకుని కొడుకు చెప్పేవాడు కొడుకు దగ్గర మళ్ళీ అలా తన తనాల నుంచి అలా నేర్చుకునేవారు ఇవన్నీ యక్షగానములు ఇవన్నీ కూడా అలాగే ఉండేవి ఆ తర్వాత ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చుని రికార్డు చేసుకుని తెచ్చుకుని అవేమో కాగితాల మీద రాసి పుస్తకాలు ప్రింట్ చేసుకున్నారు పుస్తకాలు ప్రింట్ చేసి వీళ్ళు పీహెచ్డీలు తెచ్చుకుని ప్రొఫెసర్లు అయిపోయారు కానీ ఆ పాటలు పాడిన వాళ్ళు అలా రోడ్డం తిరుగుతూ వాళ్ళు అడుక్కు తింటో అలాగే ఉండిపోయారు చుసారా ఆ చెత్తం ఎంత విడ్డూరం అలా ఉంటుంది సో ధర్మ అధర్మ వ్యజ్ఞాప్య ఇది సత్యము ఇది అసత్యము అని చెప్పగలిగేవాడండి చెప్పలేకపోయేవాడు నా సత్యం చ నానృతం ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగేవాడా చెప్పలేకపోయేవాడు వీడు నాకు ప్రియమైన వాడు వీడు నాకు హానిని చేస్తున్నాడు అని చెప్పలేకపోయేవాడు మనిషి ఇవన్నీ చెప్పగలుగుతున్నాడంటే వాగింద్రియం వల్ల ఉన్నవట్టే చెప్పగలుగుతున్నాడు వాగేవ ఏతత్ సర్వం విజ్ఞాపయతి ఈ సర్వమును తెలుపుడు చేసేది ఏమిటి వాగింద్రియమే కాబట్టి నామం కంటే వాగింద్రియం గొప్పది వాచముపాస్వా ఇది ఆ వాగింద్రియము ఆ పరమేశ్వరుడే అని నీవు ఉపాసన చెయ్యి చాలా గొప్ప ఉపాసన అని మనం రేపు ూర్ణమమదూర్ణమి పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యే శాంతిశాంతిశాంతి హరిభ్యో నమ హరిదకృష్ణార్